వర్షుధర ప్రేమాల దేవ కృపణ తండ్రి దేవా లేఖలేని బంధనాలు కృతజ్ఞతాస్పృతులు స్తోత కలడి రజ వర్షుధ్ర వగు సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే వందనాలు ప్రభ దేవాసు ప్రభా దివారతుల ప్రభా కంటి పాప వాళ్ళ ప్రభ మీరు మమ్మల్ని ఎంతో కాచి ప్రభ నీకే వందనాల ప్రభా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హాలి ఇక రజా తండ్రి దేవాయసు ప్రభా మందరినీ కూడా ప్రభా సజ్జులెక్క నిలబెట్టిన ప్రభా నీకే వంధన ప్రభ దేవ మా ప్రతి రోగాల నుంచి ప్రభా ప్రతి బాధ వేదన దుఃఖం నుంచి ప్రభా అన్నిటి నుంచి ప్రభా మాకు బిడ్డలో దయచేసిన గొప్ప దేవా నీకేస్తవుతూ నీకు ఎవరిన వెళ్ళతండి దేవాయచు ప్రభా ఇంకా ఎంతమంది బిడ్డలైతే రాలేదో ప్రభా వారిని అందరినీ రప్పించండి ప్రభా దేవాయ ప్రభ నీ యొక్క సన్నిధుల ప్రభా మరి మేము మొర ప్రభా మా ప్రతి మూరలకు సమాధానం దాయించండి ప్రభ దేవాయచు ప్రభ నీ యొక్క వాక్యం చేత మాట్లాడండి ప్రభ దేవాయసు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ చేత మీరు మాట్లాడతండి నీకేస్తవుతూ నీకేవన వెళ్తండి దేవాయసు ప్రభా మరి నీ యొక్క ప్రజెన్స్ ప్రభా మా మధ్యలో జరగాల తండ్రి దేవ మీరు మా మధ్యలో దిగండి ప్రభా నేను స్థితించి ఆరాధించడానికి ప్రభా ఇచ్చినాయి ఈ సమయం బట్టి నీకు వందల ప్రభా దేవ మేము యోగ్యతగా అన్ని విషయంలో కూడా ప్రభా మేము యోగ్యతగా పాల్గొండాలి ప్రభా నీకే స్థౌతం నీకే ఉండాలి తండ్రి దేవ యేచు ప్రభా మరి ప్రతి కూడా ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధాత్మకు నడిపింపు దయచేయమని ఏచుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆ ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పవనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పి శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు చెప్పివి పరముడ నిన్ను బ్రనుతించదము పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా పరమదేవుడావని తెలసి కరములెత్తి జంటగా మోర్చి పరమ దేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి శిరమును వంచి సరిగను వేడిన శుంకరి ప్రార్థన నేర్పుమార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పు మయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పు మయా దినది నంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దినది నంబు చేసిన దీనుడ వైయాదిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శత్రుమూకని చుట్టుకొని ని నిన్ను చంపగను శత్రు మూక నిన్ను చుట్టుకొని శిలువపైని నిన్ను చంపగను శాంతముతో నీ శత్రు బ్రోమగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థనమాకుమయా ప్రార్థనమాకు నిర్భమయా హెల్లు థ్యాంక్ యూ అశుద్ధరాము థ్యాంక్ యూ నా బలమీ వేనయ్యా నా బలమంతా వేనయ్యా బలమంతా నీ నా బలమంతా నీ అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా నను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా నా బలమంతా నీ వేనయా నా బలమంతా నీ వేనయా బలమంతా నీ నా బలమంతా నీ నా నీ వేనయ్యా నా బలమంతా నీ వేనయ్యా సోలిన వేలలో బలము లేనప్పుడు సోలిన వేలలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా ఏ హో ఆ షాబోత్ వే నన్ను ఆదరించి నడిపయ్యా ఏ హో నా బలమంతా నీ వేనయా నా బలమంతా నీ వేనయా బలమంతా నీ వేనయా నా బలమంతా నీ వేనయా బలమీయా నలమాయా జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా ప్రీయుడవువేనయ్యాస్వం నీవేనయ్యా జీవం నీవేయా స్నేహం నీవేనయ్యా ప్రీయువు నివేనయ్యా సర్వస్వం నీవ్యా నా బలమంతా నీవేనయా బలమంతా వేనయా బలమంతానయా బలమంతా వేనయా బలమీ వేనయా బలమంతా వేనయా బలమాయా నా లేదు ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పాట పాడండి శ్రేస్ట్ ఇంకెవరికైనా పాట పాడాలనిపిస్తుంది లేదంటే వాక్యంలోకి వెళ్ళిపోతన చేసుకొని దేవుని వాక్యం కానించుకుంది పరిశుద్ధుడ ప్రేమ గల దేవ ఏ సయానికి వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రోభ జీవము గల దేవ మహోన్నతుడ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ పాదాలకు వందనాలు ప్రాభ ఇక తండ్రిని అయినా ఉదయం నుంచి ఇప్పటివరకునైనా మీ కృపతో కనికరంతో అయినా మమ్మల్ని కాచి కాపాడినైనా మీరు ఎక్కడ చుట్టున భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభ మీ వాక్యాన్ని ధ్యానించే కృపను అయినా మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు ప్రభావ మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావంలో యుగ యుగములు నా దేవ నీకే చెల్లించుకుంటున్నాం తండ్రి ఇగో ప్రభావ ఈ మధ్యాహ్న కాల వాక్యాన్ని మేము ధ్యానంబోతుందిగా మీ యొక్క పరిశుధాత్మను నడిపి మాకు దయచేయండి మీరే మాతో మాట్లాడండి ప్రభావ ఆత్మీయ పోరాటంలో మేము ఉంటుండగా ప్రభ మీరే మాకు శక్తిని బలాన్ని అనుగ్రహించండి తండ్రి మీరే మాకు తోడైండండి ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసిన ఆయన ముందుకు నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమీన్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు ఇదినము మన ప్రభు ఎంతగానో మన ప్రభు ఎంతో గొప్ప దేవుడు ఆయన సర్వశక్తివంతుడు మహోన్నతుడు మనల్ని ఎంతగానో ప్రేమించండి ఆయన మనందరికీ తెలుసు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు పోయిన వారం మనం చెప్పినట్టుగా ఈ లోకంలో మళ్ళీ ఒకసారి చెప్పాలనుకున్నాను ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ఈ లోకంలో ఎంతోమంది ఉంటారు ఈ లోకంలో ధనవంతులు ఉంటారు మనం చూస్తే కొంతమంది ధనవంతుల్ని ఈ లోకంలో ధనవంతులు ఎంతోమంది ఉంటారు వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు ఎంతోమంది పని పని వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు ఎన్నో కంపెనీలు గల ఉంటారు బాగా ధనవంతులు ఉంటారు ఒక ఉదాహరణకు ఒక ధనవంతురాలని మనం తీసుకుంటే ఒక ధనవంతురాలు ఆమెకు ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఎంతో మంది ఉన్నారు ఆమెకు బిడ్డలు కూడా ఉన్నారు చూడండి రోజు ప్రతిరోజు ఆమె ఎన్నో పనులు చేస్తా ఉంటది ఎన్నెన్నో ఎన్నెన్నో ధనవంతురాలు అన్ని కంపెనీలు మేనేజ్ చేయాలంటే ఎంతో బిజీగా ఉంటది ఎన్నో పనులు చేస్తా ఉంటది కదా ఆమె అరితిగా ఉన్నప్పుడు ఆమె ఎంతో బిజీగా ఉంటది ఆమె చేయాల్సిన పనులన్నీ పని వాళ్ళ చేత చేయించుకుంటుంటది కదా అట్లా పని వాళ్ళ చేపించుకున్నప్పటికీ ఆమెకు బిడ్డలు ఉన్నారు వీకెండ్ వచ్చింది ఆమె ఏం చేయాలా ఆ రోజు ఆమెకు సంతృప్తి కలగాలంటే ఆమె ఎంతమంది పనులైనా ఉండని కానీ ఆమెంతటా ఆమె తన చేతులతోటి తన బిడ్డలకు వండి తనకు ఎంతో సంతోషం అనిపిస్తాయి ప్రతిరోజు పని వాళ్ళు వాళ్ళు తింటారు కానీ తనకు తన మనసులో ఉంటది కదా తనంతట తాను తన బిడ్డలకు చేతితో ఉండి పెట్టాలి నా బిడ్డలకు నేను దగ్గరుండి చూసుకోవాలి అని వాళ్ళలా చేస్తారనమాట ధనవంతులు కానీ మనమైనా కానీ మనకి ఇష్టమైన పనులు మనమే చేస్తాం వేరే వాళ్ళతో చేపించాం ఎందుకంటే మన ప్రభువు కూడా ఆ రీతిగానే ఎందుకంటే ఆ పని వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ చేతులతో చేస్తేనే వాళ్ళంతటా వాళ్ళ చేతులతో చేస్తేనే వాళ్ళకి ఆనందం అనమాట ఎందుకు అంటే నేను మాట చెప్తున్నానంటే మన ప్రభువు కూడా ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు సర్వలోకాన్ని ఆయన సృష్టించాడు ఈ లోకాన్ని మొత్తం ఆయన నోటి మాటగా తయారు చేశాడు కదా అంటే నోటి మాటగా ఈ లోకాన్ని తయారు చేశాడండి ఈ లోకాన్ని సృష్టించాడంటే అంటే ఆయన అధికారాన్ని ఆయన వాడాడు ఆయన గొప్ప దేవుడు కదా ఆయన నోటి మాటతో ఈ లోకాన్ని సృష్టించిందంటే ఆయన ఎంతో గొప్ప దేవుడు ఆయనను ఊహించడం మనకు కష్టం అంత గొప్ప దేవుడు అని అటువంటి దేవుడు నోటి మాటగా ఈ శ్లోకాన్ని మొత్తాన్ని సృష్టించాడు కానీ ఒక మనిషిని మాత్రము ఆయన చేతులతో నిర్మించుకున్నట్టు మనం చూస్తాం అంటే చూడండి ఆయనకు మనం అంటే ఎంత ప్రేమ ఆయనకి అధికారం ఉంది ఆయన ఎట్లయితే చెట్లను మొలిపించిండో సముద్రాలు సృష్టించిండో ఆకాశ భూముల్ని సృష్టించిండో నోటి మాటతో ఎట్లయితే ఆగ్నిచ్చిండో నోటి మాటతో ఆగ్నిచ్చి సమస్త భూరాశులను ఆయన సృష్టించాడు ఆకాశ పక్షులను సృష్టించాడు జంతువులను సృష్టించాడు నోటి మాట ద్వారానే ఆయనంతటా ఆయన చేయబెట్టి ఏం చేయలేదు నోటి మాట ద్వారా ఆయనకున్న అధికారం ద్వారా ఆయనకున్న శక్తి ద్వారా అవన్నీ సృష్టించాడు అవన్నీ ఉన్నప్పటికీ ఆయనకు శక్తి ఉన్నప్పటికీ ఆయనకి ఆయనకు అధికారం ఉన్నప్పటికీ ఆయనకు ఆ యొక్క శక్తి మనల్ని సృష్టించే శక్తి ఉన్నప్పటికీ ఆయన మనల్ని నోటి మాట ద్వారా తయారు చేయలేదు ఆయనంతటా ఆయన ఈ దోకానికి దిగి ఆయన మట్టిలో చెయ్యి పెట్టి మనిషిని ఆయన ఎంతో ఇష్టంగా చెక్కినట్టు ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినట్టు చెక్కిండు అంటే ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతాడు ఎందుకంటే అది తనకు నచ్చిన షేప్ వచ్చేంత వరకు ఆయన చెక్కుతూనే ఉంటాడు అట్లనే ప్రభువు కూడా మనల్ని ఆయన చేతితో మనల్ని నిర్మించుకున్నాడు అంటే చూడండి ఆయనకి ఎంత అధికారం ఉన్నప్పటికీ ఎంత శక్తి ఉన్నప్పటికీ ఎంత ఏమున్నప్పటికీ ఎంత ఎంత సర్వస్ సర్వస్వం ఆయనకు ఆయన మనల్ని సృష్టించేటప్పటికి మాత్రము ఆయన తన చేతులతోనే చేశాడు అంటే చూడండి ఆయన ఎంత ప్రేమగా మనల్ని తయారు చేశాడు అంటే ఆయన చేతులతో ఆయన మనల్ని చేస్తేనే సంతృప్తి అన్నట్టు అంతగా ప్రేమించింది కదా దేవుడు మనం అంతగా ప్రేమించింది ఆయన మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఆయన తన మరణం ఆయన మరణం ద్వారా మనకు పాప క్షమాపణ వినిపించాడు మనం చీకట్లో ఉన్నాం మనం తప్పిపోయి ఉన్నాం మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం మనం ఆయన మార్గం ఆయన చేరుకోలేం అని చెప్పేసి వీళ్ళు నా దగ్గరికి రాలేరని చెప్పి ఆయనే మన దగ్గరకు వచ్చి ఆయనే తనకున్న సర్వస్వాన్ని విడిచిపెట్టి మన దగ్గరకు వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని ఆయన ఆయన రాజ్యపు నివాసులు ఆయన తన మనల్ని తయారు చేశాడు కదా కాబట్టి ఆయన ఇంత మన కొరకు చేసిన ఆయన మనల్ నుంచి ఆయన కోరుకునేది ఏంటి మనల్ని ఏమడుగుతున్నాడు ప్రభు చూడండి ఆయన మనల్ని చెప్పింది ఆయన తన శిలువ మరణం అయిపోయిన తర్వాత తిరిగి శిష్యులకు కనిపించినప్పుడు తిరిగి ఆయన పరలోకానికి ఆరోహణం ఆయన తన శిష్యులను చూసి చెప్పిన మాట ఒకటే మార్కు సువార్త పదహారో అధ్యాయము పదిహేను వచ్చిన మనం చూస్తే మరియు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించోడి అని చెప్పాడు ఇదే మన ప్రభు మనల్ నుంచి ఆశించేది ఏంటిది మేము సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాల ఎందుకు దేవుడు మనల్ని సువార్త ప్రకటించమన్నాడు ఎందుకు ప్రభు మనల్ని ఆయన గురించి సర్వసృష్టికి వెళ్ళమన్నాడంటే ఆయన వెళ్ళి మనం చూడండి అది మొదటి కొరందీలకు రాసిన పత్రిక ఒకటి మొదటి కొరందీలు కొరందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనంలో అక్కడ ఏం రాసిందంటే ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు చూడండి యూదులకు ఆటంకంగానే ఉన్నాడు ఆయన మన ప్రభు యూదులకు ఆటంకంగా ఉన్నాడు చూస్తే యూదులంటే ఎవరు ఆయనను వెలువేసిన వారు ఆయనని సిలువు వేసిన వారు యూదులు కదా వారికి ఆటంకంగా ఉన్నాడు ఎందుకు ఆయన నేనే దేవుడు చెప్పి ఈ లోకానికి వచ్చాడు కానీ వాళ్ళు ఆయనను అంగీకరించలేకపోయారు ఆయనను ఒప్పుకోలేకపోయారు వాళ్ళు ఆయనని తెలుసుకోలేకపోయారు అంటే వాళ్ళకు ఒక ఆటంకం లాగా ఉన్నాడు ఆయన అన్ని జనులకు వెర్రిగా ఉన్నాడు ఆయన నమ్ముకుంటే మన పాపాలు పోతాయా ఆయనను ఆయన సిలు ఆయన రక్తంతో మన గడితే మన పాపాలు పోతాయా అని చెప్పి ఆయన వెర్రితనంగా ఉన్నారు అంటే ఆయన బిడ్డలు ఆయనని గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఆయన ఏం చేశాడు ఆయన మనకి ఏం ఇవ్వబోతున్నాడు అని గ్రహించి ఆయన బిడ్డలు గ్రహించలేని స్థితిలో ఉన్నారు అన్యులు గ్రహించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మనల్ని ఆయన స్వాత ప్రకటించమన్నాడు చూడండి కానీ యూదులకేమీ గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు క్రీస్తే దేవుని శక్తి దేవుని జ్ఞానం ఆయనను తెలుసుకోవడమే జ్ఞానం దేవుని జ్ఞానం అంటే దేవుని ఏసు ప్రభుని ఎరగడమే దేవుని జ్ఞానం అటువంటి జ్ఞానం ఈరోజు చాలా మందికి లేదు అటువంటి జ్ఞానాన్ని మనం బోధించాలా చూడండి క్రీస్తు దేవుని శక్తియును అన్నాడు శక్తి ఆయన ఆ శక్తిని ఎవరు ఆశ్రయించలేని స్థితిలో ఉన్నారు ఈరోజు చూడండి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనంలో ఆయన ఏం పౌలు ఏం చెప్తున్నాడంటే రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనంలో సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఎలయనగా అనగా నమ్ము ప్రతివానికి మొదట యూధునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది ఆయన చెప్తున్నాడు సువార్త దేవుని శక్తి అయ్యున్నదంట దేవుని శక్తి ఎక్కడుంది సువార్తలో ఉందని చెప్తున్నాడు ఆయన ఎందుకంటే ఒక మరణకరమైన పరిస్థితిలో వెళ్ళే వాళ్ళకి మరణం మరణం నరక మార్గంలో పోయే వాళ్ళకి నరకనికి పోయే వాళ్ళకి అది దేవుని శక్తే కదా ఆ మార్గంలో పోయే వాళ్ళకి సువార్థ ప్రకటిస్తే ఆ మార్గం నుంచి తప్పించుకొని దేవుని మార్గంలో వాళ్ళు నడవగలరు దేవుని శక్తిని వాళ్ళు తెలుసుకోగలరు దేవుడు వాళ్ళ కొరకి ఏం చేశాడో తెలుసుకోగలరు కాబట్టి ఆ సువార్తను ప్రకటించినప్పుడే సువార్తను ప్రకటించినప్పుడే ఆయన శక్తి విడుదలవుతుంది అది దేవుని శక్తి అని ఆయన అందరికీ రక్షణ కలుగు దేవునికి ఏమి గిరిసు దేశిస్తనికి ఏమి నమ్ము ప్రతి వానికి ఎవరైతే ఏసుప్రభుని నమ్ముతారో నమ్ము ప్రతి వానికి నమ్ము ప్రతి వానికి నశించిపోకుండా వాడు రక్షింపబడడానికి రక్షణ పొందటానికి దేవుని శక్తి అయి ఉన్నది చూడండి సువార్తే దేవుని శక్తి అయ్యి ఉంటే సువార్త ప్రకటించే వారు ఇంకా దేవుని శక్తి అంటే దేవుని శక్తి సువార్త ప్రకటించే వారి నుంచి వస్తున్నట్టే కదా సువార్తనే దేవుని శక్తి అది రక్షణ కలుగజేస్తుందంటే మరి ప్రకటించే వారి నుంచి వచ్చేది అంటే ప్రకటించే వారిలో ఉన్నట్టే కదా దేవుని శక్తి కాబట్టి సువార్త ప్రకటించే వారిలో దేవుని శక్తి ఉంటది అని చెప్తున్నాడు ఆ శక్తిని ఈరోజు మనం వాడుకోలేని స్థితిలో ఉన్నారు చాలా మంది కదా అందుకే ప్రభు చెప్పిండు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ఎందుకు ప్రకటించమన్నాడంటే అది దేవుని శక్తి ఆ సువార్త నీలో ఉంటే నీ హృదయంలో ఉంటే నీలో దేవుని శక్తి ఉంటుంది నువ్వది ప్రకటించినప్పుడు ఆ శక్తి అనేకులకి వెళ్తుంది అది అందరినీ రక్షిస్తుంది అందరినీ కాపాడుతుంది మరి నీలోనే శక్తి లేకపోతే నువ్వే నీలోనే బల నీలోనే సరైన స్వార్థ సరైన విధానము సరైన సరైన వాక్యముని హృదయంలో లేకపోతే మరి మనలో దేవుని శక్తి ఎక్కడుంటుంది మనలో ఉండదు కదా మరి మనమే స్వార్థ నిరుగున వరం ఉంటే కాదు కదా కాబట్టి మనము శక్తిని పొందుకోవాలి మనము స్వార్థను తెలుసుకోవాలి దేవుని దేవుని వాక్య సత్యమైన వార్తను మనం తెలుసుకోవాలి సత్యమైన మార్గాన్ని సత్యమైన వాక్కుని తెలుసుకొని సత్యమైన వాక్యాన్ని తెలుసుకొని అది అనేకులకు ప్రకటించినప్పుడు మనము శక్తి అవుతాం అది శక్తి కాబట్టి అందరినీ కాపాడుతుంది దేవుని సువార్త శక్తి అని కాబట్టి అటువంటి శక్తిని మనము అందరి హృదయాల్లో అందరికీ మెదజల్లే వారమై ఉండాలా అదే దేవుని మన నుంచి ఆశించేది అదే దేవుడు మనల్ని కోరుకునేది ఏంటి మనం ప్రకటించాల్సిందంటే చూడండి మొదటి కొరందీలకు ఒకటి ఇరవై మూడు మొదటి కొరం ఒకటి ఇరవై మూడులో పౌలు చెప్తున్నాడు అయితే మేము సిల్వ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని ఎవరిను ప్రకటిస్తున్నాడంట సిల్వ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాడు సిల్వ వేయబడిన క్రీస్తు ఎవరు ఆయన ఏం చేశాడు ఈ లోకానికి వచ్చి మన పాపశాపాలని కొట్టివేశాడు కదా మనం తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనం చీకటిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు మనల్ని సరైన మార్గంలో మన పాపాలు కొట్టివేయడానికి మన మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని లోకానికి వచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేశాడని మన పాపాలు శాపాలు అని ఆయన మోశాడు ఆశ ఆ క్రీస్తును మనం ప్రకటించాలి కానీ ఈ రోజు దురదృష్ట ఆ క్రీస్తుని ఎవరు ప్రకటించడం లేదు లోకపు మాయలు లోకపు అలవాట్లు లోకపు ఆశలు చూపించి దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నారు లోకపు లోకంలో అది పొందుకుంటాం ఇది పొందుకుంటాం అని చెప్పి క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు లోకంలో ఏది శాశ్వతం కాదు కదా పొందుకుంటే ఏంది పొందుకోకపోతే అయింది నువ్వే శాశ్వతం కాదు ఈ లోకంలో మరి అటువంటి లోకాన్ని చూపించి మనం దేవుణ్ణి ఎట్లా ప్రకటించగలం అందులో దేవుని శక్తి లేదు కదా లోకపు వస్తువుల్లో దేవుని శక్తి లేదు కదా ఈ లోకపు వస్తువుల్లో లోకపు ఆస్తుల్లో లోకపు అలవాట్లో లోకపు ఆశల్లో వాటిలో దేవుని శక్తి లేదు కదా కానీ ఈ రోజు అవన్నీ చూపించి దేవుని స్వార్థను ప్రకటిస్తున్నారు అందులోనే అందువల్లే శక్తి లేదు అందువల్లే ఈ రోజు బిడ్డ బిడ్డల్లో శక్తి లేని వారై ఉన్నారు ఊరికనే పడిపోయే వారై ఉన్నారు ఊరికైనా ఏడుసే వారై ఉన్నారు ఎందుకంటే వాళ్ళ దేవుని శక్తి లేదు బలమైన దేవుని వాక్యం లేదు కాబట్టే వాళ్ళు అది గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు ఆ శక్తి లేని వారై ఉన్నారు నిజమైన సువార్థ హృదయంలోకి వెళ్తేనే వాళ్ళు శక్తి వారై ఉంటారు ఎవరైనా సరే కాబట్టి మనము ప్రకటించే సువార్థ ఏ రీతిగా ఉండాలా దేవుని శక్తి ఉండాలి శిలువ వేయబడిన క్రీస్తునే మనం ప్రకటించాలి ఆ శిలువలాని ఏ కార్యం చేశాడో వాళ్ళు ఎటువంటి మార్గంలో వెళ్తున్నారో మనం ప్రకటించాలా ఇటు ఏ మార్గంలో వెళ్తే దేవుని చేరుకోగలవు ఏ మార్గంలో వెళ్తే నువ్వు ఇంత జీవం పొందుకోగలవు మనం ప్రకటించాలి కాబట్టి మనం మన ప్రయాస మనం అంతా మనం ఎట్లుండ దేవుని శక్తిని వెల్లడి చేయ వాళ్ళమే ఉండాలా సిరువే సిరువ వేయబడిన క్రీస్తునే ప్రకటించాలా ఈ లోకాన్ని లోకపు ఆశల్ని లోకపు వస్తువుల కొరకు మనం ప్రకటించడానికి వీలేదు అట్లా ప్రకటిస్తే అందులో దేవుని శక్తి ఉండదు వాడు దేవుని వాడు ఏదో పొందుకోవాలి విన్నవాడు ఏదో అంతగా అంతగా నమ్మి వచ్చిండు ఏదో వస్తువు పొందుకోవాలని వస్తాడు అది పొందుకోలేనప్పుడు నిరాశతో ఉంటాడు దేవుడు నాకు ఏమి ఇచ్చాడని గురుగుతాడు దేవుడు నాకు ఏమి ఇచ్చాడని సనుగుతాడు నాకు ఏం దేవుడు చేస్తాడని సనుగుతాడు మరి అటువంటి విత్తనం విత్తింది ఎవరు మనమే కదా అది శక్తి లేనిది కదా శక్తి లేని విత్తనం విత్తినప్పుడు వాళ్ళ హృదయాలు ఏమైపోతాయి ఆ వాక్యం నిలబడదు ఆ వాక్యంలో శక్తి ఉండదు కాబట్టి అది నిలబడదు కాబట్టే తప్పిపోతారు జనాన్ని కాబట్టే మళ్ళీ తిరిగి లోకంలోకి యథావిధిగా వెళ్ళిపోతారు ఈరోజు ఎంతమందిని మనం చూడట్లేదు లోకంలో యథావిధిగా వెళ్ళిపోయే వాళ్ళకు ఎంతమంది లోకంలో యథావిధిగా ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ దగ్గర దేవుని శక్తి లేదు దేవుని శక్తి వాళ్ళ హృదయంలోకి వెళ్ళలేదు కాబట్టే వాళ్ళు ఆ రీతిగా వెళ్ళిపోతున్నారు లోకంలోకి లోకంలో పాపానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి మనల్ని ప్రభు ఒక ఉద్దేశం కొరకు ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము అందుకొరకే ప్రయాసపడాల ఆయన సువార్తను ప్రకటించాల ఎటువంటి సువార్థ శక్తి కలిగిన సువార్త తెలువ వివరిని క్రీస్తును ప్రకటించాలా మనం సువార్త ప్రకటిస్తే మనం నిలబెడితే మళ్ళీ వాళ్ళు తప్పిపోయేలా ఉండడానికి వీలేదు వాళ్ళు శక్తిని పొందుకుంటారు కదా బలవంతులు అవుతారు అప్పుడు మరి శక్తిని ప్రకటించినప్పుడు అది వాళ్ళకి రక్షణ కలుగ చేసినప్పుడు వాళ్ళు శక్తివంతులు అవుతారు మరి శక్తివంతులు ఊరికనే పడిపోరు కదా వాళ్ళు బలంగా ఎదిరించి పోరాడగలుగుతారు కదా అపవాదితోటి మరి ఈ రోజు ఎంతమంది అపవాదితో పోరాడగలుగుతున్నారు క్రైస్తవ సంఘంలో ఎంతమంది శరీరలు చంపుకోగలుగుతున్నారు ఎంతమంది శరీరేచ్చలకు లోబడకుండా జీవించగలుగుతున్నారు ఎంతమంది లోకాన్ని వదిలిపెట్టుకొని జీవించగలుగుతున్నారు చూస్తున్నాం కదా యూట్యూబ్లో ఎన్నో బోధ వింటున్నాం మనం ఎన్నెన్నో వింటున్నాం క్రీస్తునే ప్రకటిస్తున్నామని చెప్తున్నాను క్రీస్తు ఆజ్ఞలు ఇక్కడ పాటించరు ఆయన చెప్పిన మాటలు సత్యమైనవి కాదని చెప్తారు మరి అదేంటో నాకు అర్థం కాదు కాబట్టి మనము ఆయనను ప్రకటించాలా దేవుని శక్తి ఆ సువార్థ దేవుని శక్తి అది మనలో ఉంటేనే అది మిగతా వాళ్ళకి వెళ్తుంది కాబట్టి మనలో ఎటువంటి విత్తనం ఉంది అది మనం పరిశీలించుకోవాలి కాబట్టి ఆ శక్తిని అనేకులకు వెల్లడి చేసినప్పుడు అనేకులు రక్షణ పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి చూడండి కులశీలకు రాసిన పత్రిక ఒకటి ఆరులో కులశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనంలో ఈ సువార్త లోకంలో ఫలించుచూ వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచూ వ్యాపించుచున్నది చూడండి ఆ ఆ రోజు సువార్త ప్రకటించరు వాళ్ళు ప్రకటించినప్పుడు చూడండి అది ఎప్పుడు వాళ్ళు ప్రకటించరు దాదాపు రెండు రెండు వేల సంవత్సరాల క్రితం వాళ్ళు సువార్థ ప్రకటించడం స్టార్ట్ చేశారు చూడండి అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఫలిస్తూనే ఉంది వ్యాపిస్తూనే ఉంది ఎట్లా అది అది ఏంటి ఆ సువార్త అంటే దేవుని కృపను గుర్చి అది అప్పటి నుంచి వాళ్ళ హృదయంలో అది వ్యాపించింది మప్పటికీ వ్యాపిస్తూనే ఉంది ఎట్లా అది వ్యాపించిందంటే చూడండి అక్కడ ఏం చెప్పిండంటే వ్యాపించు మీ ఈ సువార్థ సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాట నుండి అది ఎప్పటి నుంచి వ్యాపిస్తుందంట సత్యముగా గ్రహించిన నాట నుండి అంటే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటేనే సత్యమైన సువార్తను తెలుసుకుంటేనే అది నీలో సైతం ఫలించుచు వ్యాపిస్తుంది అది నీలో ఫలిస్తుంది తర్వాత నీ నుంచి వ్యాపిస్తుంది మరి సత్యమైన సువార్థ తెలుసుకోకపోతే అది మనలోనే ఫలించదు అది వ్యాపించదు అన్నట్టు కాబట్టి సత్యంగా మనం దేవునికి సువార్తను గ్రహించాలా అనేది అక్కడ వాక్యం చెప్తుంది అపోస్త్రులు గ్రహించారు ఆ రీతిగా అపోస్త్రులు సత్యమైన స్వార్థనే గ్రహించారు మన ప్రభు వాళ్ళకి బోధించాడు వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు ఆయన నడిపించాడు వాళ్ళు గ్రహించారు అది సత్యం వాళ్ళు గ్రహించరు వాళ్ళ హృదయంలో అది బలంగా విత్తబడింది కాబట్టే వాళ్ళు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వచ్చినా ఎంత మరణకరమైన పరిస్థితుల్లో వెళ్ళినా వాళ్ళు వెనకడుగేయకుండా సువార్థ ప్రకటించరు అది ప్రకటించరు అది సత్యాన్నే ప్రకటించరు కాబట్టి ఆ సిలువ వేయబడిన క్రీస్తు వాళ్ళు కాబట్టి అది సర్వలోకమంతా వ్యాపిస్తూ ఫలితూ వ్యాపిస్తూ ఉంది మనలో వ్యాపించాలి మనలో ఫలించాలి ఆ సువార్థ అనేకులలో ఫలించాలి అనేకుల నుంచి అది వ్యాపించాలంటే అది వాళ్ళు ఏం చేయాలంట సత్యముగా గ్రహించాలంట సత్యంగా గ్రహించాలంట అంటే తెలుసుకోవాలి నిజమైన సువార్త ఏందనే తెలుసుకోవాలి ఏదో ఆశల కొరకు వచ్చేది కాదు లోకంలో అందరూ ఏదో ఆశించే వస్తారు దేవుని దగ్గరికి ఏదో ఈ లోకాన్ని ఆశించే వస్తారు గాని దేవుణ్ణి ఆశించి రారు దేవుణ్ణి ఆశించి దేవుని రాజ్యంలో ఉండాలని ఆయనతో యుగ జీవించాలని ఆయనతో పాటు ఉండాలని చెప్పి గ్రహించి వచ్చేవారు చాలా తక్కువ ఆ బాధ ఈ బాధ ఉందనూ వచ్చేవాళ్ళు ఎక్కువ కాబట్టి మనమైతే దేవుణ్ణి సత్యముగా ప్రకటించాలా అట్లా ప్రకటిస్తేనే అదేమవుతుందంట ఫలిస్తుంది ఫలించి వ్యాపిస్తది ఈ రోజు వ్యాపిస్తుంది ఆ లేదు అక్కడ ఎక్కడి గొంగళ పురుగులు లాగానే ఎక్కడికక్కడే అక్కడే ఉండిపోయినారు ఒకప్పుడు ఫలించింది సువార్త అన్ని దేశాలు సర్వలోకానికి వెళ్ళింది సర్వసృష్టికి వెళ్ళింది కాబట్టే ఈ రోజు ఇండియాలో ఉన్న మన దగ్గర కూడా వచ్చింది కదా రెండు సంవత్సరాల నుంచి ఆ సువార్థ ఫలిస్తూనే ఉంది వ్యాపిస్తూనే ఉంది కానీ ఈ రోజుల్లో మాత్రం అది ఫలించట్లేదు ఎక్కడికక్కడ దానికి ఆటంకాలు వస్తూనే ఉన్నాయి ఎందుకు అంటే తప్పిపోయిన వారి వల్లే ఎందుకు ఆయన సువార్థ ఫలించట్లేదంటే ఆ దేవుని సిల్వ వేయబడిన క్రీస్తుని ప్రకటించటం వదిలేసి యుద్ధం చేయడం మొదలుపెట్టారు అనే మిగతా వాళ్ళ మీద ఆయన బోధల్ని ఆయన ఆయన యొక్క విధానాలను ప్రకటించటం వదిలేసి విమర్శించటం మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళు అనేకులు ఈరోజు అన్నులంతా తిరగబడుతున్నారు దేవుడి మీదకి తిరగబడుతున్నారు దేవుడి మీదకి దేవుడి మీదకి అన్నులు తిరగబడు మరి ఎవరికి శుభార్త చెప్తాం మనం ఈ రోజు ఎంతో మంది వాళ్ళని విమర్శించి వాళ్ళ దేవుని వాళ్ళని ఇర్కించపరిచి ఏం చేస్తున్నారు నేను దేవుని స్వార్థ ప్రకటించమంటే దేవుని శక్తిని ప్రకటించమంటే ఆయన ఏం చేశాడు అది ప్రకటించమంటే అది వదిలేసి ఆ గ్రంథంలో ఇట్లుంది ఇది ఇక్కడుంది ఇది అక్కడుంది అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే చూడండి మన శాతం ఎంత చాలా తక్కువ టూ పర్సెంట్ త్రీ అది ఎయిటీ ఉన్నారు కదా మరి నువ్వు ఎయిటీ వాళ్ళకి నీ స్వార్థ అంటే నువ్వు ఎంత ప్రయాసపడాలా ఎంత కష్టపడాలా మరి అవన్నీ వదిలేసి ఎయిటీ పర్సెంట్ మందిని నీకు ట్వంటీ పర్సెంట్ మందికి వ్యతిరేకంగా తయారు చేసుకుంటే మరి నీవు ఆ ఎయిటీ మంది దేవునికి వ్యతిరేకంగా తయారైతే నువ్వు ఎవరికి స్వార్థ చెప్తావు వాళ్ళు ఏ రీతిగా గ్రహిస్తారో నువ్వు చెప్పిన మాటను ఈ రోజు క్రైస్తవ సంఘం కాబట్టి మనమైతే ఏం చేయాలా దేవుని స్వార్థను ప్రకటించాలా అది అనేకులకు రక్షణ కలిగించడానికి అది దేవుని శక్తి అది ఆ శక్తిని మనం ప్రకటించాలా ఆ శిల్వ విబడిన క్రీస్తుని వాళ్ళు ప్రకటించరు మనం కూడా ఆయననే ప్రకటించాలి చూడండి ఈరోజు ఎందుకు ఆయన అంటున్నాడంటే ఎందుకు మన మొదటి కొరందీలుకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారవచనంలో పౌలు చెప్తున్నాడు పౌలు భక్తులు చెప్తున్నాడు అంటే నేను సువార్తను ప్రకటించినను నాకు అతిశయ కారణము లేదు సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ ఆయన చెప్తున్నాడు ఏంటంటే ఆ భారం మీద ఉందంట ఆయన ఒక్కడి దేవుడు పెట్టిండ లేదు కదా ఆయన బిడ్డలందరి మీద పెట్టిండు సువార్థ ప్రకటించండి ఆ రోజు అందరూ ప్రకటించరు ఎవరెవరైతే మారు మనసు పొందుకున్నారు ఎవరెవరైతే బాప్తిసం పొందుకున్నారు ఎవరైతే పరిశుధాత్మ అభిషేకం పొందుకున్నారు వాళ్ళంతా సువార్థ ప్రకటించిష్టులు మొత్తం ప్రకటించండ్రు తర్వాత పొందుకున్న వాళ్ళందరూ ప్రకటించండ్రు ఎంతమంది దేవుని బిడ్డలు తయారై సేవకులు తయారయ్యండు వాళ్ళు సర్వకానికి వెళ్ళకపోతే ఈ సువార్థ ఇంతవరకు మన దగ్గర రాదు వాళ్ళు అక్కడే వాళ్ళ వాళ్ళ వరకే చూసుకొని అక్కడక్కడ గొంగలు పురుగులా అక్కడ తిరిగితే వాళ్ళు ఈ ఈరోజు సువార్థ మన దాకా వచ్చేది కాదు కదా ఆయన ఎందుకు నాకు శ్రమ అంటున్నాడంటే చూడండి అది గ్రీసు దేశస్తునికి మొదటి యూధులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి గ్రీస్తు శక్తియు దేవుని జ్ఞానం అయి ఉన్నది అనేమనుడు మొద నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగు అది దేవుని శక్తి ఉన్నది అంటే నువ్వు ప్రకటిస్తేనే కదా వాళ్ళు నమ్మేది మరి అది రక్షణ కలిగించే దేవుని శక్తిని నీలో పెట్టుకొని నువ్వు ప్రకటించకుండా నువ్వు ఆగిపోతే నీకు శ్రమనే కదా శ్రమనే అది శ్రమనే అది ఎందుకంటే దేవుడే నీకు ఇచ్చిండు ఆ ఆ శక్తిని దేవుడు ఇచ్చిండు నీకు అనుగ్రహించినప్పుడు అది అనేకులకు రక్షణ కలుగు చేసేది మరి ఆ రక్షణ కలుగు చేయకుండా మనం పోయి స్వార్థ ప్రకటించకుండా మరి దేవునికి ఏ రీతిగా మనం ఇష్టకరంగా ఉంటాము అందుకే దేవుడు మనల్ని శ్రమల చేస్తాడు అందుకే దేవుడు మనల్ని ఎన్నో రకాల ఇబ్బందులకు గురి ఉంటాడు ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆయన అంటున్నాడు కదా పౌలు ఏమంటున్నాడు నాకు ఆ భారం మన మీద ఉంది ఆ భారాన్ని మనం తీసుకోకుండా ఆ భారాన్ని మనం మొయ్యకుండా అది అనేకులకు రక్షణ నమ్ము ప్రతిమానికి అది రక్షణ అయ్యి మనం ముందు వాళ్ళు నమ్మాలంటే మనం చెప్పాల మనకు ఒక వాక్యం ఉంది వినుట వలన విశ్వాసం కలుగును అని ఎక్కడుందంటే రోమిలకు రాసిన పత్రిక పది పదిహేడులో ఉంది కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును ఫస్ట్ వినాలా విశ్వాసం కలగాలంటే ఈరోజు ఎంతోమంది విశ్వాసులు లేరు విశ్వాసుల శాతం చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ మరి అవిశ్వాసులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళలో విశ్వాసం రావాలంటే మరి ఎట్లా వస్తది దేవుని సువార్త వినడం వల్లనే వస్తుంది అది ఎటువంటి సువార్త క్రీస్తుని కూర్చిన మాట అంటే దేవుని సువార్త ఏం వినాలా దేవుని సువార్తను వినాలి ఆ శిలువ వేయబడి సిలువ మనం ప్రకటిస్తే వాళ్ళు వింటే ఆ విశ్వాసము వాళ్ళకు కలుగుతుంది మరి అనేకుల్ని మనం విశ్వాసులుగా తయారు చేయకుండా మనం దేవుని సువార్థను ప్రకటించకుండా ఉంటే వాళ్ళు విశ్వాసాలు అవ్వట్లేదు మరి మనకు శ్రమనే కదా దేవుడు ఆ భారం మన మీద పెట్టినప్పుడు ఆ భారాన్ని మనం మూయినప్పుడు మనకు శ్రమే కదా కాబట్టే ప్రభు ఆ పుస్తులైన ఆయన అర్థం చేసుకున్నాను ఆ సత్యాన్ని తెలుసుకోగలిగిండు కానీ ఈరోజు ఎంతోమంది తెలుసుకోలేకపోతున్నారు ఆ సత్యాన్ని మన శ్రమలుగుండా పోతాము మనం ఇబ్బందులు గుండా పోతాము అని ఎందుకు మన జీవితాల్లో వెలుగులు రావు చూడండి అన్నిలు జీవిస్తున్నారు మనము జీవిస్తున్నాం వాళ్ళ జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో మన జీవితాలు అట్లే ఉన్నాయి కదా మనలో ఏముంది తేడా చాలా మంది ఈ రోజు క్రైస్తవులు చూస్తే దేవుడు నాకు అది ఇచ్చిండు దేవుడు నాకు కారు ఇచ్చిండు బంగ్లా ఇచ్చిండు అని చెప్తారు దేవుడు నాకు అస్వస్థత ఇచ్చిండు దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చిండని మరి అన్నిడు కూడా పొందుకుంటున్నాడు కదా అవన్నీ మరి నీ తల ఇంట్ర కూడా దేవుడి ఆజ్ఞలేదే రాలదంటాడు దేవుడు మరి అలాంటప్పుడు వారికి అవన్నీ నుంచి వస్తున్నాయి అవి వారందరికీ ఎవరు ఎవరిస్తున్నారు దేవుడే ఇస్తున్నాడు ఆయన చెప్పాడు యోహంస వార్తలు మూడు పదహారులో దేవుడు లోకంలో ఎంతో అంటే ఆయన లోకాన్ని అంతటినీ ప్రేమిస్తున్నాడు లోకంలోని క్రైస్తవులను మాత్రమే ప్రేమించట్లేదు అసత్యం సత్యం తెలుసుకోలేకపోతున్నారు ఈరోజు ఆయన అన్న ఆయన అనింది ఏంది మీరు ఫస్ట్ నా రాజ్యం నుండి తిని వెదకండి కావాల్సిన నేను నీకు ఇస్తానన్నాడు అంతే కదా ప్రభు చెప్పింది అంటే మనం మన ప్రయాస లోకం గురించి కాదు ఆయన సువార్త గురించి ప్రయాస అది మనకు ప్రభు చెప్తున్నాడు ఈరోజు ఏం చేస్తున్నారు అది రివర్స్ లో చేసుకుంటున్నారు అంతా ఆయన ఆయన మాటలు ఆయన సువార్త వదిలేసి లోకం గురించి వస్తున్నారు మళ్ళీ అడిగితే దేవుని విశ్వాసం ఎటువంటిది అంటే నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు ఇది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని మరి అందరికీ ఇస్తున్నాడు కదా ప్రభు నీకు స్పెషల్ ఏముంది కన్నుడు ఎట్లున్నాడు నువ్వు అట్లే ఉన్నావు కదా ఓ దేవుని బిడ్డ ఎట్లున్నాడో మిగతా వాళ్ళు కూడా అట్లే అంతే ఇది ఆశీర్వాదకరంగానే ఉన్నారు కదా వాళ్ళు కూడా మంచిగానే బిల్డింగ్లు కడుతున్నారు మంచి మంచిగానే ఉన్నారు కదా మరి నీకు వాళ్ళకి తేడా ఏంది అంటే ఏం లేదు కాబట్టి ప్రభు ఆ శక్తిని మనకి ఇచ్చాడు ఆ శక్తిని మనం వాడుకోలేని స్థితిలో ఉన్నాం మనమ ఆ శక్తిని వాడుకోవాలా దేవుని శక్తిని ప్రచురం చేయాల ప్రకటించాల అప్పుడే వాళ్ళు విశ్వాసం పొందుకుంటారు అప్పుడే ఆ శక్తిని వాళ్ళు కూడా పొందుకొని అపవాదితో పోరాడి జయించి దేవునితో పాటు ఉండగలుగుతారు కాబట్టి ప్రభు మనకి మనం మనం మనకు ఎన్నో దేవుడి వాక్యాలు ఎన్నో మర్మాలు ఎన్నో సత్యాలు చూపించాడు కదా మన నుంచి ఎటువంటి సేవ దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని ఎటువంటి స్వార్థ ఆయన ప్రకటించమంటున్నాడంటే చూడండి మార్కు సువార్థ ఎనిమిది ముప్పై ఎనిమిదిలో ప్రభు మనకి రెండు రకాల బాధ్యతలు ఉన్నాయి మనకి ఎస్పెషల్లీ మనకైతే మన గ్రూప్ వాళ్ళకైతే ఎందుకంటే దే ఎవరో మిగతా సంఘాలు తెలుసుకోలేని సత్యాలు మనం తెలుసుకోగలిగినాము దేవుడు మనతో ఎన్నో ఎన్నో సత్యాలు బయలుపరిచాడు మనకి ఎన్నో అనేక మన బ్రదర్స్ అందరి ద్వారా మనకి ఎన్నో దేవుడు ఎన్నో సత్యాలు మనకి బయలుపరిచాడు ఎందు నిమిత్తం అవన్నీ బయలుపరిచాడంటే మన పట్ల ఉద్దేశం ఉంది మన పట్ల ఆయన ఒక పని నెరవేర్చాలనుకుంటున్నాడు కాబట్టి ఆ పనిని మనం నెరవేర్చాలా అదే ఆయన శక్తిని మనం ప్రకట ప్రచురం ఆయన శక్తిని మనం వెల్లడి చేయాలి అనేకులకు చూడండి ఆయన మనస్వా మన పరిచర్య ఏ రీతిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడంటే చూడండి మార్కుశ వార్త ఎనిమిది వందల ముప్పై ఎనిమిదో వచ్చంలో పాపమును చేయు వారిలో నన్ను గూర్చి నా మాటలను కూర్చు సిగ్గుపాడెవడు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య తన తండ్రి మహిమ పరిశుద్ధులతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను అంటే ఈ లోకం ఏ రీతి చెప్తున్నాడు వ్యభిచారంతో ఉందంటున్నాడు పాపముతో ఉందంటున్నాడు దేవుడు మన ప్రభువు ఈ లోకము అంటే వ్యభిచారం చేస్తున్నారు పాపం చేస్తున్నారు అని చెప్తున్నాడు అంటే ఈ లోకం ఎంతో పాపంతో జీవిస్తుంది ఎంతో అంధకారంలో చీకటిలో ఉందని చెప్తున్నాడు ప్రభు మరి అటువంటి మనుషుల మధ్య నీకు స్వార్థ చెప్పడానికి సిగ్గింది ఒక రీతిగా చెప్పాలంటే ఆ ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే చూడండి ఈ లోకంలో మనం ఎన్నో పనులు చేస్తా ఉంటాము ఎన్నెన్నో మనం పనులు చేసుకుంటా ఉంటాము చూడండి కొన్ని కొన్ని బూతులు మాట్లాడతాం ఇంతకుముందు అయితే మాట్లాడుంటాం మనం ప్రభుని తెలుసుకో తెలుసుకోక ముందు మనం బూతులు మాట్లాడుంటాం తప్పు ఇతరులను దూషించుంటాం ఎన్నో కొంతమందిని దూషించుంటాము తిట్టుంటాము మనసులో చెడు తలంపులు తలుచుకొని ఉంటాము ఎన్నెన్నో తప్పులు చేస్తుంటాం కదా మరి అటువంటి తప్పులు చేసేటప్పుడు లేనిది సిగ్గు దేవుని ప్రసవార్తన ప్రకటించడానికి ఎందుకు సిగ్గు చూడండి ఎదుటి వారితో గొడవ పెట్టుకోవడానికి వెనకాడ ఎదుటివాడు గవక్కన ఏదన్నా జారిపోయి మనకేమన్నా హాని చేసినా మన పట్ల ఏమన్నా తప్పు చేస్తే మనం ఏం చేస్తాము తట్టుకోలేక ఇమీడియట్ గా తిట్టి పడేస్తాము అవసరం అయితే కొట్టడానికి కూడా ముందు వెనకాడము కొన్ని కొన్నిసార్లు మన మన మన ప్రవర్తన రీతిగా ఉంటది తిడతాము కొట్టడానికి కూడా వెనకాడము సరే నలుగురులో పరువు పోతుందని కూడా ఒక్కోసారి ఆలోచించలేని స్థితిలో ఉంటాం నలుగురు ముందు మనం ఇట్లా మాట్లాడితే మనం మనం తగాదాలు ఆడుకుంటే నలుగురు చూసి మనల్ని ఆశ్రయించుకుంటారేమో మన పరుగు పోతుందేమో కూడా ఆలోచించకుండా ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటాం ఎట్లా పడితే అట్లా కొట్టుకుంటాం ఎట్ల బర్త అట్లా భార్య భర్తలే ఎట్ల పడితే అట్లా ఉంటారు ఈరోజు చాలా మంది నలుగురులోనే తిట్టుకుంటుంటారు పెద్ద పెద్దగా అరుసుకుంటుంటారు మరి అటువంటివన్నీ చేయడానికి లేని సిగ్గు దేవుని సువార్త చెప్పడానికి ఎందుకు సిగ్గు ఎందుకు సిగ్గు పడతారు ఈ రోజు ఎంతో మంది సిగ్గు సువార్థ చెప్పాలంటే సిగ్గు కేసు ప్రభు పలకడానికి సిగ్గు ఏసు ప్రభు ప్రభు చెప్పుకోవడానికి సిగ్గుంది ఎంతో జనాల్లో ఆయన అంటున్నాడు ఈ లోకం రీతిగుంది మరి అటువంటి మనుషుల్లో పరిశుద్ధతను గుర్చి దేవుని సువార్థను గుర్చి నీకు సిగ్గెందుకు అంటున్నాడు ప్రభు మనకు మనకైతే అదే చెప్తున్నాడు ఇది వరకు నువ్వు ఎట్లనో ఎట్లనో జీవించినవు పాపంలో జీవించను ఏవేవో తప్పుడు మాటలు పలికినవు సినిమా పాటలు పాడినావు ఏవేవో చేసినావు అవన్నీ చేయడానికి సిగ్గు మరి దేవుని సువార్థను ప్రకటించడానికి ఎందుకు సిగ్గు అని చెప్తున్నాడు లోకమంతా పాపంతో నిండిపోయింటే పాపుల మధ్య నువ్వు పోయి రక్షణ సువార్థ చెప్పడానికి నీకెందుకు సిగ్గు నీకెందుకు భయమని ప్రభు చెప్తున్నాడు అంటే మన మన పరిచర్య ఎట్లుండాలా ఇట్లా ఉండాలా సు సిగ్గు పడకుండా స్వార్థ చెప్పాలా అనేకులకు అన్నిలకు వ్యభిచారం చేసేవాళ్ళు పాపం చేసేవాళ్ళు ఎవరు అన్యులు దేవుణ్ణి తెలిసిన వారు కాదు కాబట్టి మనం అన్యులకు స్వార్త చెప్పాల సిగ్గుపడకుండా తర్వాత ఎవరైతే సిగ్గుపడువాడు ఎవడో వాణ్ణి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధులతో కూడా వచ్చుకున్నప్పుడు సిగ్గుపడునని చెప్పాను మనం ఆ రీతిగా సిగ్గుపడితే దేవుడు కూడా మనల్ని చూసి సిగ్గుపడతాడంట మనల్ని అసహించుకుంటాడంట ప్రభు కాబట్టి ఈ లోకంలో మనము ఏవేవో చేశాం ఏవేవో తప్పులు చేసి ఉంటాం ఏవేవో మాటలు మాట్లాడుంటాం సినిమా పాటలు పాట్లాడుంటాం సినిమాలు చూసుంటాం అందరితో కలిసి సినిమాలు చూసుంటాం మరి అప్పుడెప్పుడు లేని సిగ్గు ఇప్పుడు దేవుని రక్షణ ఇచ్చే దేవుని శక్తిని ప్రకటించే రక్షణను ఇచ్చే మరి వాటి ఆంతరి గొప్ప సువార్తను ప్రకటించడానికి సిగ్గెందుకు అని చెప్తున్నాడు ప్రభు మనకి ఎందుకు పడాలా సిగ్గు శ్రేసురు సువార్త ప్రకటించడానికి అందరూ వ్యభిచారికులే అందరూ పాపులే మరి అలాంటి వారికి నువ్వు సిగ్గు సువార్థ ప్రకటించడానికి సిగ్గెందుకు అది ఏంటిది స్వార్థ అనేది మనం చూసిన దేవుని శక్తి అది కాబట్టి మనం అనేకులకు సిగ్గుపడకుండా స్వార్థ చెప్పాల రక్షణ రక్షణ లేని వాళ్ళందరూ అన్యులందరూ స్వార్థ ప్రకటించాల కాబట్టి మనల్ని ప్రభువు ఇంకో ఇదొక ఇదొక విధమైన స్వార్థ ప్రకటించడం మనకు మనకు ఇచ్చిన బాధ్యత అయితే అన్యులకు స్వార్థ ప్రకటించడం ఒక బాధ్యత అయితే ఇంకొక బాధ్యత కూడా దేవుడు మనకు ఇచ్చాడు ఏంటిదంటే గలతీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో గలతీలుకు రాసిన పత్రిక కంటే గలతీలుక్ అంటే ఆయన రాసిన దేవుని సంగం వీళ్ళు కూడా కాబట్టి వాళ్ళకు రాస్తూ ఆయన అంటున్నాడు అపోస్తులైన పౌలు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్య ఆశ్చర్య చూడండి ఆయన అంటున్నాడు గలతీ వాడి సంఘంతో అంటే దేవుడు గలతీ సంఘాన్ని పిలిచిండు అంటే ఆయన పిలిచిండు వాళ్ళు వచ్చారు సంఘంగా కట్టబడ్డరు కట్టబడిన తర్వాత వాళ్ళు సువార్తలు విన్నారు వాళ్ళు ఇక్కడ ఆయన మన భిన్నమైన సువార్థలు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట అంటే తిరిగిపోతున్నారంటే ఆల్రెడీ వాళ్ళు సత్యంలో ఉన్నారన్నట్టు సత్యంలో ఉన్న వాళ్ళు తిరిగిపోతున్నారు అని ఏం చెప్తున్నాడంటే దేవుల్ని పిలిచిపెట్టి పిలిచిన ఎవరు వేసు కదా ఆయన పిలిచిన విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు అంటే ఈ రోజు రోజు సంఘం ఇట్లనే ఉంది భిన్నమైన స్వార్థ ప్రకటిస్తుంది బైబుల్ని ప్రకటిస్తున్నాం ఉన్నారు కానీ దాన్ని సంపూర్ణమైన వ్యతిరేకంగా బోధ చేస్తున్నారు అట్లా బోధ చేసే వాళ్ళకి ఎంతో మంది సపోర్ట్ చేస్తున్నారు దేవుని వాక్యాలే ప్రకటిస్తున్నామని చెప్తున్నారు బైబుల్నే ప్రకటిస్తున్నామని చెప్తారు దేవుని మాటలనే ప్రకటిస్తున్నామని చెప్తారు కానీ ఎక్కడ కూడా ఆచరణలో ఉండవు నేను ఈ మందిని చూశాను వేల గొప్ప స్వార్థి కూడా గొప్ప అరవై ఏళ్ళ సేవ అంట మరి దేవుని మాటలు ఆచరణ శక్యం కాని మాటలు అని దేవుని మాటలు ఆచరణ శక్యం కాదని చెప్తాడు పాపం చేయమని ప్రోత్సహిస్తాడు ఆచారాలు చేయమని ప్రోత్సహిస్తున్నాడు మరి ఆయనకు సపోర్ట్గా ఎంతో సేవకులు ఉన్నారు ఆయనకు సపోర్ట్గా ఎంతో భక్తులు ఉన్నారు మరి వీళ్ళంతా ప్రకటించేది యశు ప్రభునే చూడండి ఆయన అన్నాడు అవివేకలైన గలతీలరా మొదటి ఆత్మానుసారంగా ప్రగతి ప్రారంభించి శరీరానుసారంగా సంపూర్ణులు అవుతున్నాడు చూడండి ఆయన దేవుని వాక్యాన్ని విని దేవుని విని దేవుని సువార్త విని తిరిగిన వారంతా ఇప్పుడు తిరిగిపోతున్నారు మళ్ళీ రివర్సల్కి వెళ్ళిపోతున్నారు జ్ఞానం ఎక్కువైపోయింది జ్ఞానం ఎక్కువైపోయి భిన్నమైన స్వార్థటికి వెళ్ళిపోతున్నారు అంటే బైబుల్కి బైబుల్లో ఉన్న వాక్యాలకు వ్యతిరేకంగానే ప్రకటి తయారైపోయారు ఈరోజు దేవుని బిడ్డలు ఎంతోమంది బోధలు నేను విన్నాను వాళ్ళు చెప్పేది బైబుల్ వాక్యాలు అక్కడ అట్లా ఉంటది మనం అంటాం కదా వాళ్ళు అట్లా చెప్తారులే వాళ్ళు పెట్టరు వాళ్ళు రారు అని మనం ఇట్లా అంటుంటాం కదా మాట వాళ్ళు కూడా అట్లే ఉంది బైబుల్ అట్లుంటదిలే కానీ మనం చేయలేం మన వల్ల కాదని చెప్తారు ఆ బైబుల్లో దేవుడు అటు చెప్పాడులే మనం వల్ల అట్లా కాదులే మనం చేయలేంలే అట్లా చూస్తే తప్పేం కాదులే అట్లా చూస్తే పాపమేం కాదులే అని చెప్పి పాపాన్ని రీతిగా పాపాన్ని ప్రేరేపించే రీతిగా బోధలు చేస్తా ఉన్నారు అటువంటి బోధలు చేసే వారికి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఎన్నో సంఘాలు ఉన్నాయి అటువంటి వారిని పాటించే పాస్టర్లు కూడా ఉన్నారు మళ్ళీ సంఘం తప్పిపోయింది ఈ రోజు భిన్నమైన సువార్థ తిరిగిపోయింది అటువంటి వారికి కూడా మనం సవరైన సువార్త ప్రకటించాలా అదే దేవుడు మన నుంచి కోరుకునేది చూడండి అది మరి సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలపరచు మిమ్మల్ని కల కలవరపరచు వారు కొందరున్నారు చూడండి కొందరున్నారు ఇదే మన పరిచర్య మన శువార్త మనం చేయాల్సిన సేవ దేవుడు మన నుంచి కోరుకుని మనకు దేవుడు ఎన్నో మర్మాలు ఎన్నో వాక్యాలు మనకు బయలుపరిచిందంటే ఆయన మన పట్ల కలిగి ఉన్న చిత్తం ఇదే ఏంటంటే ఆల్రెడీ కలవ చెరప చెరిపేశారు సువార్త దేవుని సువార్తనే చరిపేశారు ఆయన బిడ్డలనే చనిపోసారు భిన్నమైన సువార్తకు వాళ్ళని తిప్పేశారు పాపం సైడ్ వాళ్ళని తిప్పేశారు కాబట్టి దేవుడి వాక్యం చెప్పిండంటే ఆ వాక్యాన్ని పాటించకపోయినా పర్లేదులే దేవుడు ఆ ఉద్దేశంతో చెప్పలేదులే అని బోధించే వాళ్ళు ఉన్నారు ఈరోజు కాబట్టి మనం ఏం చేయాలా సత్యమైన సువార్థను ప్రకటించాల తప్పిపోయిన సంఘాన్ని భిన్నమైన సువార్త తిరిగిన సంఘాన్ని హెచ్చరించాలా పొలని వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలా అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అందుకే అందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలా సువార్త ప్రకటించాలా వాళ్లకు కూడా భిన్నమైన సువార్త తేగిన వాళ్ళని తప్పిపోయిన వాళ్ళని కలవ కలవరపరిచే చెరపు క్రీస్తు సువార్త చెరపు గోరిన వాళ్ళ ఉన్న వాళ్ళని కలవరపరిచే వారి బందీలో ఉన్న వారిని మనం పిడిపించాలా అది దేవుడు మనకి ఇచ్చిన భారం ఆ భారాన్ని మనం ఎట్లా ముందుకు సాగాల ఎట్లా మనం ప్రకటించాలా ఇంకా మనం ఈ లోకంలో ఉంటే ఇంకా ఈ లోక పాషలతో మనం కొట్టుకుపోతుంటే ఇంకా ఈ లోక అలవాట్లతోనే మనం కొట్టుకుపోతుంటే మనం ఎట్లా ఆయన సువార్థను ప్రకటించగలం ఇంకా మనం మన మన ఆలోచనలు మన తలంపులు మనం మనమే చూసుకుంటే మన మన సువార్థను ఎప్పుడు ప్రకటించాలా ఎప్పుడు అనేక అనేకులకు రక్షణ ఇవ్వాలా చూడండి ఏమో పాపంతో ఉంది పాపంతో ఉన్న వాళ్ళకి ఎవడు ఎందుకు వచ్చింది లోకానికి నేను పాపుల కొరకు కానీ నీతిమంతుల కొరకు రాలేదు అన్నాడు ఆయనే పాపుల కొరకు వచ్చింది మన మనం మనల్ని ఏర్పరచుకోండి అండి మనం ఎవరి కొరకున్నట్టు ఆ పాపను కొరకే కదా మనం కూడా ఉంది ఈ లోకంలో వాళ్ళని సువాళ్ళ దేవుడి గట్టి నడిపించడానికి కదా మనం కూడా ఉంది ఈ లోకంలో మనల్ని ఏర్పరచుకున్న అందుకే కదా ప్రభు కాబట్టి ఆ పని ఎంతమంది చేస్తున్నారు ఈరోజు చివరం చేయట్లేదు మనం చేయాల దేవుడు మనకి చివరి అవకాశం ఇస్తున్నాడు ఈరోజు మనకు మరొకసారి గుర్తు చేస్తున్నాడు సువార్తను గురించి ఎందుకంటే మన మనకు అప్పగిచ్చిన పనే అది మనల్ని ఏర్పరచుకున్న విధానం మన దేవుడు మనల్ని ఏర్పరచుకుందే అందుకు కాబట్టి మనం లోక విడిచిపెట్టి లోక లోకపు ఆలోచనలు విడిచిపెట్టి ఆయన అన్నాడు నా రాజ్యాన్ని నీతిని మొదట వ్యక్తినికన్నా అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనం ఈ లోకంలో ఏం తినాలో ఏం తాగాలను ఏం చేయాలనో ఈ ఏ ఉద్యోగం పొందుకోవాలి ఇవన్నిటిని వదిలిపెట్టి ఆయన శువార్త మనకు కావాల్సిన అవసరతలు మనకు కావాల్సినవన్నీ ఆయన సమకూరుస్తానని చెప్పాడు ఆయన మాట ఇచ్చే తప్పే దేవుడు కాదు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మళ్ళీ మన ఒకసారి గుర్తు మనం సువార్త ప్రకటించాలి ఎవరికి పాపులు ఆయన వారి కొరకే మనల్ని ఏర్పరచుకుంది వారి కొరకే ఇంకొకటి మనకు దేవుడు ఇచ్చిన భారం ఏంటంటే తప్పిపోయిన వారు భిన్నమైన సువార్త తిరిగిన వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు ఏ సున్నామే ప్రకటిస్తారు ఏ సు నామంలోనే బాప్తిసం ఇస్తారు అన్ని పనులు చేస్తారు ప్రార్థనలు చేస్తారు ఏ బైబుల్నే ప్రకటిస్తారు దేవుడి గురించే ప్రకటిస్తారు కానీ సంపూర్ణంగా ఆయన వాక్యానికి విరోధంగానే ప్రకటిస్తారు హరికి ఈరోజు సంఘం చెరపబడింది చెరపబడింది ఈరోజు కలవరపరచబడింది సంఘం భిన్నమైన స్వార్థ తిరిగిపోయింది సంఘం అటువంటి వారిని మనం హెచ్చరించాలా అదే దేవుడు మనకి పిలుపు అదే దేవుడు మన పట్ల కలిగిన పిలుపు కాబట్టే దేవుడు మనల్ని స్వార్థ ప్రకటించమన్నాడు తప్పిపోయిన సంఘాన్ని సరైన మార్గంలో పెట్టడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మరి మనం అటువంటి బాధ్యతను ఎప్పుడు మనం నెరవేర్చాలా ఎప్పుడు నెరవేర్చగలుగుతాం ఇన్నాళ్ళు మనం కొట్టుకుపోతూనే ఉన్నామే ఇంకా మనల్ని సంపూర్ణంగా కాలేకపోతున్నామే ఇంకా మనల్ని శరీర బలహీనతలు పోవట్లేదే ఇంకా మనలో శరీర ఆలోచనలో పోవట్లేదే లోకం మీద ఆశ పోవట్లేదే మరి ఎట్లా మనం దేవుని స్వార్థను ప్రకటించగలుగుతాం ఎట్లా శక్తి మనలో ఉంటుంది ఎట్లా ఆయన మనలో నివసించగలుగుతాడు కాబట్టి ఆయన మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు సువార్థను గురించి ఎవరిని గూర్చి ప్రకటించాలో అది సువార్థ ఏమై మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు కాబట్టి మనం ముందుకు పోవాలి చూడండి ఎందుకు మనము ఈ దేవుని సంఘానికి చెరపబడాలి ఈ చెరపబడిన సంఘాన్ని కలవరపరచబడిన సంఘాన్ని సుమార్త మనం ప్రకటించాలంటే ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ అసరంలో చెప్తున్నాడు ఆయన ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము రెండు అంచెల కడ్ రెండంచెలు ఎటువంటి ఖడ్గము వంటను వాడిగల వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగను విభజించునంత మటుక్కు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది చూడండి ఎటువంటి సువార్థ మనం ప్రకటించాలి అంటే అది ఆయన చెప్తున్నాడు స్వార్థ అంటే దేవుని వాక్యమే కదా ఆ దేవుని వాక్యము ఎట్లుంటదంటే చూడండి దేవుని వాక్యము సజీవముదై బలము గలదై అంట చూడండి దేవుని వాక్యము సజీవమైందంట బలము గలదంట అది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను లోకంలో ఉంటే బాగా వాడిగా అంటే ఖడ్గ ఎంతకంటే వాడిగా ఉండే ఖడ్గమయ్యి అది ఎట్లా వెళ్ళిపోతుందంటే చూడండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించిన మటుకు లోపలికి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుందంట దేవుని వాక్యం అటువంటి వాక్యాన్ని మనం ప్రకటించాలి ఎప్పుడు వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళ హృదయంలోకి లోపలికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ తలంపులను ఆలోచనని అది ఎప్పుడు శోధిస్తుందంటే అది సత్యమైన సువార్త ఎన్ని లోకపు ఆలోచనలు లోకపు తలంపులతోటి చెప్తే లోకపు ఆశల గురించి చెప్తే అది దేవుని రెండంచలు బాడిగల కటకం కానే కాదు అది హృదయం లోపలికి వెళ్ళి తలం లోపలికి వెళ్ళి హృదయాలను శోధించదు మనం వాక్యం చెప్తే అది వాళ్ళ హృదయంలోకి వెళ్ళి కూర్చొని వాళ్ళ హృదయ తలంపును శోధింపజేయాలి వాక్యం అది అంత శక్తి అంత బలము అది సజీవమైనది అది వాళ్ళ హృదయంలోకి వెళ్ళి వాళ్ళ హృదయాలను తలంపుని పరిశీలించుకునేలాగా చేస్తుందంట దేవుని వాక్యం మరి మనం వాక్యం చేస్తే ఎంతమంది మారు మనసు కాబట్టి అటువంటి రీతిగా మనం పొందు అటువంటి రీతిగా మనం దేవుని అడగాల ఎందుకంటే ఆయన వాక్యం సజీవమైనది అది నిర్జీవమైన వారిలో ప్రాణము లేని వారిలో మరణమైన వారిలో కూడా మరణకరమైన పరిస్థితులు ఉన్న వారిలో కూడా అది సజీవమైన వాక్యం హృదయంలోకి వెళ్తే వారికి జీవనం అనుగ్రహించేంత బలం వాక్యం దేవుని వాక్యం తప్పిపోయిన వాడైతే వాడి ఎముకల్లో నుంచి మూలుగల్లో నుంచి లోపలికి హృదయం లోపలికి వెళ్ళి వాళ్ళ హృదయంలోని తలంపులను శోధిస్తుంది ఆలోచించేలాగా చేస్తుంది చేసి వాళ్ళలో భయం పుట్టించి వాళ్ళని సరైన మార్గంలోకి రప్పిస్తుంది అలా కూడా దేవుని రక్షణ వాళ్ళకు కదా కాబట్టి అది దేవుని శక్తి దేవుని సువార్త ఆయన వాక్యము దేవుని శక్తి అది బలము గలది రెండంచ వాడిగల ఖడ్గమది చూడండి మళ్ళీ చెప్తున్నాడు అదే మాట చెప్తున్నాడు పౌలు తెశలోని కలిగి రాసిన పత్రికలో మొదటి తెశలోని రాసిన పత్రిక రెండాది మూడో వచనంలో మొదటి తెశలోని రాసిన పత్రిక రెండాది మూడు పదమూడవ వచనం మూడో వచ్చినం కాదు పదమూడవము ఆ హేతువు మీరు దేవునికి కూర్చిన వర్తమాన వాక్యము మా అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించి తిరిగి మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము వాక్యమే విశ్వాసులని మీలో కార్యసిద్ధి కలుగు చేయించున్నది చూడండి ఒక వాక్యం ఒక వాక్యము దేవుని వాక్యము ఎప్పుడు అది మనలో విశ్వాసులైన వాళ్ళలో కార్యసిద్ధి కలుగు చేస్తాడంటే ఒక సీక్రెట్ చెప్తున్నాడు ఆయన పౌరులు చెప్తున్నాడు తస్సలనిక సంఘానికి ఒక సీక్రెట్ చెప్తున్నాడు ఏంటంటే అది ఎప్పుడు మన హృదయాల్లోకి వెళ్ళి మనం పాపంలో ఉంటే సరైన మార్గంలో నడిపిస్తుంది మనము శ్రమల్లో ఉంటే ఆదరణ కలిగిస్తుంది మనం ఇరుకు ఇబ్బందుల్లో ఉంటే మనకు ఆదరణ కలిగిస్తుంది మనము అనారోగ్యంతో ఉంటే మనకి మనం సంతోషంలో ఉంటే మన సంతోషాన్ని పూర్ణం చే అంటే చూడండి ఇది మనుషుల నుంచి వచ్చే వాక్యము కాదు ఇది మనుషుల నుంచి వచ్చే వాక్యము కాదు అని వాక్యమని ఎంచకుండా అది బీజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని అంగీకరించిత్రి గనుక కాబట్టే అది మీ హృదయములలో కార్యసిద్ధి కలుగ చేస్తుందని చెప్తున్నాడానికి కాబట్టి ఎదుటి వారిలో కార్యసిద్ధి కలుగ చేయాలంటే ఎదుటి వారిలో వాళ్ళలో ఎదుటి వారిలో అది వాళ్ళ హృదయంలోకి వెళ్ళి వాళ్ళ తలంపులను శోధించి వాళ్ళ రక్షణ అనుగ్రహించాలంటే వాళ్ళు అది మనుషుల నుంచి వచ్చేది కాదు దేవుని నుంచి వచ్చే మాటని వాళ్ళు గ్రహించాలి అంటే చూడండి ఒక రీతిగా ఏం చెప్తుందంటే ఈ వాక్యం ఇంకో రీతిగా రివర్సల్ అర్థం చేసుకుంటే ప్రకటించే దేవునికి మనుషులాగా ఉండకూడదు దేవుని స్వరూపంలాగా ఉండాలని చెప్తుంది అంటే ప్రకటించే దేవునికి ఒక ప్రతినిధి లాగా నువ్వు అడ్డమైన మా అడ్డమైన మాటలు మాట్లాడుతూ అడ్డమైన రీతి తిరుగుతూ అడ్డమైన పనులు చేస్తూ నువ్వు పోయి దేవుని సువార్థ చెప్తే నీ బతుకు నాకు తెలియదా ఈరోజు చాలా మంది స్వార్త చెప్తే ఆ మాట అంటారు ముందు నీ తర్వాత నాకు చెప్తూ అంటారు ఎందుకు అంటారు చూడండి మన ప్రవర్తన వల్లే మన విధానాల వల్లే మన యొక్క మన యొక్క అలవాట్లను మన యొక్క జీవన శైలిని వాళ్ళు చూసారు చూస్తారు కాబట్టి వాళ్ళు మాట అంటారు లేదు వాళ్ళు మనలో దేవుని చూడగలిగితే లేదు ఈ బ్రదర్ మాట్లాడటం లేదు ఈయన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి వాళ్ళు అప్పుడు గ్రహిస్తేనే వాళ్ళ హృదయంలో కార్యసిద్ధి కలుగుతుంది కాబట్టి వాళ్ళ హృదయాల్లో కార్యసిద్ధి కలగజేయాలంటే అది దేవుడి నుంచి రావాలా అని అంటే మనం ఎట్లుండాలా దేవుని పోలి క్రీస్తుని పోలి జీవించమని అందుకే ఆయన అపోస్తులేని పౌలు క్రీస్తుని పోలి ఎందుకు జీవించమన్నంటే వాళ్ళు మనుషుల వాక్యము అని తలంచకూడదంటే క్రీస్తు మనలో కనపడాలి క్రీస్తు గుణగణాలు మనలో కనపడాల క్రీస్తు మార్గం మనలో ఆయన ఆయన స్వరూపం మనలో కనపడాలి వాళ్ళ ఎదుటి వాళ్ళకు అప్పుడే నువ్వు చెప్పటం లేదు మనిషి నుంచి వచ్చింది కాదు దేవుడి నుంచి వచ్చిందని వాళ్ళు గ్రహించుకోగలుగుతారు గ్రహించుకుంటేనే అది కార్యసిద్ధి కలుగుతుంది అప్పుడే వాళ్ళు రక్షణ పొందుకోగలుగుతారు అయ్యో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ రోజు అని చెప్పి వాళ్ళ హృదయాలు మార్చుకోగలుగుతారు వాడు తప్పిపోతుంటే సరైన మార్గంలోకి రాగలుగుతాడు వాడు అనారోగ్యంతోంటే దేవుడు మార్చడం విని స్వస్థపడతాడు వాడు రక్షణ లేని వాడైతే అన్యుడు అయితే రక్షణ పొందుకుంటాడు ఎప్పుడు అది మనుషుల నుంచి వచ్చింది కాదని ఎంచినప్పుడు అది దేవుడి నుంచి కలిగిందని నమ్మినప్పుడు అప్పుడే అది దేవుని శక్తి అవుతుంది దేవుని ఆ వాక్యాలను మనం అర్థం చేసుకుంటే అప్పుడే అది రెండు వాళ్ళకి ఖడ్గం అవుతుంది వీడు చెప్తే నేను అనేది ఏంది అన్న ఫీలింగ్లో ఎప్పుడు కార్యసిద్ధి కలిగి చెయ్యనే చేయదు ఆ వాక్యం హృదయంలోకే వెళ్ళదు కాబట్టి వాళ్ళ హృదయంలో తలంపుల్లోకి అది వెళ్ళాలంటే చూడండి అది దేవుడి నుంచి రావాలా దేవుడి నుంచి రావాలంటే దేవుడు మనలో ఉండాల మరి దేవుడు మనలో ఉంటే దేవుడు మనలో ఉండాలంటే మన మన జీవితం ఎట్లుండాలా అందుకే మన మన స్వార్థ ప్రకటించాలంటే దేవుడు మనలో ఉండాలి ఆ శక్తి మనలో ఉండాలి కదా మనం ముందు చెప్పుకున్నట్టే దేవునికి శక్తి ఉన్నది ఆ శక్తి అక్కడి నుంచి వస్తుంది మనలో నుంచి వస్తుంది మనలో నుంచి రావాలంటే దేవుడు మనలో ఉంటే కదా ఆ శక్తి బయటకు వచ్చేది ఆ బయటకు వచ్చినప్పుడే కదా అది కార్యసిద్ధి కలుగు కాబట్టి ప్రభు మనకు చెప్తున్నాడు మన జీవన విధానం ఎట్లుండాలి నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించడం అంటే ఆ సువార్థ దేవుని శక్తి ఆ శక్తి నీలో ఉంది నిలో ఉన్నది అంటే దేవుడు నీలో ఉండాల కాబట్టి నీ జీవితం ఎట్లుండాలో చూడండి ఎట్లుండాలో ఆలోచించుకోండి ఎంత పరిశుద్ధంగా మనం జీవించాలో ఆలోచించుకోండి ఎంత ఇష్టకరంగా దేవుని క్రీస్తుని మనంలో ఉండాలి మనం కనిపించాలి క్రీస్తు మనలో కాబట్టి మన జీవితం ఈరోజు ఆ రీతిగా లేకపోతే ఆ రీతిగా మనం లేకపోతే మనం ఒప్పుకొని క్షమించమని ప్రభుని అడిగి మన జీతాన్ని సరిచేసుకుంటే మనలో ఉంటాడు అప్పుడే మనుషులు మనలో క్రీస్తుని చూడగలుగుతారు అది మనిషి నుంచి వచ్చింది కాదనుకుంటారు ఆ దేవుని నుంచి వచ్చిందని ఎంచుతారు అప్పుడే వాళ్ళ హృదయంలో కార్యసిద్ధి కలుగుతుంది అది వాళ్ళ హృదయం లోపలికి వెళ్ళి వాళ్ళ ఆలోచనలను తలంపులను శోధిస్తుంది వాళ్ళ కళ్ళ కార్యసిద్ధి కలుగుతుంది వాళ్ళకు వెలుగు వస్తుంది కాబట్టి ప్రకటించే ప్రతి వారికి చెప్తున్నాడు అది దేవుని శక్తి అది శక్తి మనలో ఉండాలంటే ప్రభువు మనలో ఉండాలి కానీ ఈరోజు ప్రభువు లేకుండానే ప్రకటిస్తున్నారు చాలా ఆయన వ్యతిరేకమైన బోధన ప్రకటిస్తున్నారు కాబట్టి మనమైతే ఆ రీతికి ప్రకటించడానికి వీలు లేదు వచ్చి ఆచరణ వచ్చి వినిపోయేది కాదు ఏదో రెండు పాటలు పాడుకుని వాక్యం వినిపోయేది ప్రార్థన చేసుకుని పోయేది కాదు అందు కొరకు కాదు మనకు ప్రభు ఎన్నో విషయాలు చెప్తుంది అందు కాదు ప్రభు మనల్ని నేర్పరచుకుంది మనం సువార్త ప్రకటించాల దేవుంది అది ఎటువంటి సువార్త దేవుని శక్తి అని సువార్థ రక్షణ కలుగు చేసే సువార్త కాబట్టి ఇంకొక మాట ఆయన చెప్తున్నాడు చూడండి సంఘం గురించి చెప్తున్నాడు పౌలు కొరందీలకు రాసిన పత్రికలో మొదటి కొరందిలకు 14 ఇరవై నాలుగులో చూడండి కుదరందులకు రాసిన పత్రిక మొదటి పత్రిక పద్నాలుగు ఇరవై అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన అయితే అందరూ ప్రవచించు చుండగా ఉపదేశము పొందని లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును అప్పుడు అతని హృదయ రహస్యముడు బయలుపడును ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిల దేవునికి నమస్కారము చేయును చూడండి ఈయన సంగం గురించి చెప్తున్నాడు ఎవరైనా సరే అంటే సంఘంలో ప్రవచించుతుండగా అంటే వాక్యం చెప్తుండగా ఎవరైనా అవిశ్వాసేనా అతను కానీ ఉపదేశము పొందని వాడు అంటే దేవుని తెలియని వాడు అంటే పాప అవిశ్వాస అంటే వేరు అంటే దేవుని నమ్మని వాడు ఉపదేశం పొందని వాడు అంటే తప్పిపోయిన వాడేమో దేవుని తప్పిపోయిన వాడని నేను అనుకుంటున్నాను పొందిన వా తప్పిపోయిన వాడు లోపలికి వచ్చిన ఎడలా లోపలికి వస్తే అందరి బోధ తాను పాపినని గ్రహించ అందరి వలన విమర్శింపబడును ఎప్పుడు పాపి నని గ్రహిస్తాడు ఎప్పుడు అందరి వల్ల విమర్శింపబడతాడంటే మనం ప్రవచిస్తేనే ప్రవచించుండగా అన్నాడు మనం ప్రవచిస్తుంటే వాళ్ళు ఉంటే అప్పుడు వాళ్ళు విమర్శింపబడతారు వాళ్ళ పాపిని గ్రహించ గ్రహించుకుంటారు నువ్వు ప్రవచించకపోతే నువ్వు ఏవేవో పిచ్చి కథలు కట్టు కథలు చెప్పుకుంటా పోతే ఏవో లోక చెప్పుకుంటా పోతే వాడు ఎట్లా పాపి గ్రహించుకోగలుగుతాడు గ్రహించుకోలేడు కదా అప్పుడు అతను ఏమంటాడు అప్పుడు అతని హృదయ రహస్యంలో బయట బయలుపడును అతనికి అతనికి వాళ్ళ హృదయంలో చేసే పాపాలన్నీ బయటపడతారంట దేవుడు ఎందుకు అది దేవుని శక్తి కదా దేవుని వాక్యం కదా అది రుణంచలు గల వాడికి అడ్గం కదా అది వాళ్ళ హృదయంలోకి వెళ్ళి వాళ్ళ హృదయాన్ని శోధించినప్పుడు వాళ్ళ పాపని తెలుసుకుంటాడు వాళ్ళ హృదయంలో ఉన్న రహస్యాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తాడు పాపములన్నీ అప్పుడు ఏం చేస్తారంట అందువలన ఇందు దేవుడు నిజముగా మీలో ఉన్నాడని చూడండి అప్పుడు గ్రహిస్తారంట నిజంగా దేవుడు ఉన్నాడు రచురం చేయొచ్చు దేవుడు ఉన్నాడని ప్రచురం చేయొచ్చు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయను ఎప్పుడు అతను రక్షణ పొందుకొని దేవునికి విధేయత చూపిస్తారంటే మనం ప్రవచిస్తేనే మనం ప్రవచించాలా ఆ ప్రవచనం వల్లే ఆ ప్రవచించడం వల్లనే అవిశ్వాస అయినా ఉపదేశం లేని వాడైనా లోపలికి వచ్చి ఆ బోధ వలన వాడు విమర్శింపబడతాడంట ఎందుకు విమర్శింపబడతాడు చెప్పండి మాట్లాడేది ఎవరు దేవుడు దేవుడు మాట్లాడినప్పుడు వాడు హృదయం ఎందుకు గలిబిల్లి గాదు ఎందుకు అతని పాపములు బట్టబయలు కావు ఎందుకు అతని తప్పులు బట్టబయలు కావు ఎందుకు అతని పాపిని గ్రహించడు ఎందుకు అతని హృదయాన్ని సరిచేసుకోడు ఎందుకు దేవునికి లోబడడు దేవుడు మాట్లాడితే ఇవన్నీ జరుగుతాయని దేవుని వాక్యం చెప్తుంది మరి ఈరోజు ఎంతో మంది మార్మోన్స్ పొందట్లేదంటే దేవుడు మాట్లాడట్లేదని అర్థం కాబట్టి చూడండి ఈ వాక్యాలన్నీ మనం ఒకసారి అర్థం చేసుకుంటే సువార్త అనేది దేవుని శక్తి అని చెప్తున్నాడు ప్రకటిస్తే వస్తుంది వినుట వలన విశ్వాసం వస్తుంది అది క్రీస్తు మాట వలన కలుగుతుంది సువార్తలో శక్తి ఉంది దేవుని శక్తి అది వాళ్ళు వింటే వాళ్ళ హృదయంలోకి వెళ్తుంది కార్యసిద్ధి కలుగు అంటే ఆ సువార్త శక్తి మనలో ఉండాలి కదా ప్రకటించే వల్ల శక్తి ఉండాలి మరి ఆ శక్తి మనలో ఉండాలంటే ఆయన చెప్తున్నాడు మీలో దేవుడు ఉన్నాడని అని ఇక్కడ చెప్పాడు తర్వాత ఏముంది ఈ వాక్యము మనుషుల వాక్యంగా కాబట్టి దేవుని వాక్యం అని ఎంచాలంటే మనం ఏ రీతిగా జీవించాలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం మనం ఏ రీతిగా జీవించాలి మనం ఏ రీతిగా ఉండాల నిజంగా మనలో ప్రభువు నివసించగలిగేంత మన జీవితం ఉందా పరిశీలించుకోవాలి లేకపోతే దేవుని శక్తి మనలోంచి బయటికి రాదు ఏదో మనం కూడా నార్మల్గా యథావిధిగా లోకం ఎట్లుందో అట్లనే ఉండిపోతాం అది దేవుడు మనకి ఎన్నో విషయాలు ఎన్నో మర్మాలు బయలుపరిచిండు ఎన్నో విషయాలు తెలియ తెలియజేసిండు మిగతా సంఘం వల్లే మన సంఘం లేదు మిగతా వాళ్ళ వల్లే మనం గుడ్డిగా అదే కారణం దేవుడు మనల్ని పరిచర్యగా ఏర్పరచుకున్నాడు ఇంతకుముందు చెప్పుకున్నాం పరిచర్యకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అది అధికమైన మహిమ గల పరిచర్య అధికమైన మహిమను తీసుకొస్తారు దేవునికి ఆ పరిచర్య అవి అటువంటి పరిచర్యం మనం చేయాలంటే ప్రభు మనలో ఉండాల అప్పుడు మనం ప్రవచిస్తే వాళ్ళు మారుతారు అప్పుడు మనలో నుంచి వచ్చే వాక్యాన్ని దేవుడి ద్వారా మాట్లాడతారు అనుకుంటారు కాబట్టి హృదయంలో కార్యసిద్ధి కలుగుతుంది అప్పుడే దేవుని శక్తి బయటికి వెళ్తుంది అది కార్యసిద్ధి కలుగు చేస్తుంది కాబట్టి మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలి ఇంకా లోకమని ఇంకా మన మన ఆలోచనలు మనవి మనవి మనవి అనుకుంటే లోకమే గతిస్తుంది ఇంకా మనం ఎక్కడుంటాం లోకమే గతించిపోతుంది కదా ఆయన రాకడా బహు సమీపంగా ఉంది కదా మరి మనం ఇంకెప్పుడు సువార్థ ప్రకటిస్తాం అందరూ నశించిపోయినాం కన్నా అనేకులు రక్షించాల కదా ఆయన సువార్థ చెప్తుంది కాబట్టి ఆయన మనకి తిరిగి తిరిగి తిరిగి అదే జ్ఞాపకం చేస్తున్నాడు సువార్త దేవుని శక్తి ఆ శక్తి మనలో ఉంది ఆ శక్తి మనలో ఉండాలంటే ప్రభు మనలో ఉండాలా అది కార్యసిద్ధి కలగజేయాలన్నా ఒకడు ఎదుటి వాడు గ్రహించి దేవునికి సాగిలపడే నమస్కారం చేయాలన్నా దేవుడు మనలో ఉండి మాట్లాడితేనే ఆ శక్తి బయటికి వెళ్తుంది ఆ శివ క్రీస్తుని ప్రకటిస్తేనే అది అది కాబట్టి మనం ఆ రీతిగా ప్రయాసపడాలా కృప దేవుడు మనకు అనుగ్రహించాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించు కాక ఆమె పరిశుద్ధుడ పరిశుద్ధిడా ప్రేమగల దేవ ఈశయానికి వందనాలు తండ్రి ఇందుకే స్థుతులు స్తోత్రములు ప్రవ్వ కొను తండ్రి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రవ్వ నీళ్ళ మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభావ మీరు మమ్మల్ని నిర్మించుకున్నారు ప్రభా తండ్రి మా కొరకి ఆ సిల్వలో రక్తం కార్చినారు మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినారు ప్రభా నేను మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నారు మీ రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసుకున్నారు ప్రభావ నేను ఎందుకొరకు మీరు ఇవన్నీ చేసిన మాకు ఆయన ఇవన్నీ మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆయన ఉన్నత స్థితిలో నిలబెట్టినారు ప్రభా మా నుంచి మీరు సువార్థ ప్రకటించమని సువార్థ ప్రకటించడమే మీరు ఆశిస్తున్నారు ప్రభావ కాబట్టి తండ్రి ఎందుకంటే సువార్థ దేవుని శక్తి అని ఉంది ప్రభా అనేకులకు రక్షణ కలుగ చేయడానికి దేవుని శక్తి చెప్తున్నారు ప్రభావ అవును తండ్రి అది రెండంచలు వాడిగల కడ్గమని చెప్తున్నారు ప్రభావ అది హృదయం లోపలికి వెళ్ళి వాళ్ళ శోధన వాళ్ళ యొక్క హృదయ తలంపులను శోధిస్తుందని చెప్తున్నారు ప్రభావ కౌన్దా అటువంటి శక్తిని మేము కలిగి ఉండాలా ప్రభావ మా సువార్త మేము ప్రకటిస్తే అంత శక్తి ఉండాలంటే ప్రభావ అది మీరు మాలో ఉండాలా ప్రభావ నాయన అది కార్యసిద్ధి కలిగజేయాలన్నా ఒకటి పాపి అని గ్రహించి నైనా సాగిలపడి నమస్కారం చేయాలన్నా తండ్రి అది మనుషుల నుంచి వచ్చింది కాదని వాళ్ళు గ్రహించాలా అంటే నాయన మేము నీలాగా జీవించాలా ప్రభువ మిమ్మల్ని మాలో కొలు ఉంచుకునేలాగా మేము జీవించాలా ప్రభు అవును తండ్రి మనుషులు క్రీస్తులు మమ్మల్ని మాలో మిమ్మల్ని చూడాలా ప్రభు అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు అప్పుడే కార్యసిద్ధి కలుగుతుందని చెప్తున్నారు ప్రభు అప్పుడే నాయన అది అనేకుల్లో మారుస్తుందని చెప్తున్నారు ప్రభావ అనేకులకు రక్షణ చెప్తున్నారు ప్రభావ కాబట్టి తండ్రి నాయన మీరు మాలో నివసించండి ప్రభు నైనా మాలో లేకుండా మేము ప్రకటిస్తే అది ఏదో లోకంగా నాయన మా నార్మల్గా యథావిధిగానే ఉండిపోతుంది ప్రభావ ఈ లోకం నా తండ్రి ఏ రీతిగా ఉండిపోయిందో మేము కూడా ఆ రీతిగానే మిగిలిపోతాం ప్రభావ కానీ మీరు మాకు ఎన్నో సత్యాలు బయలుపరచున్నారు ఎన్నో గొప్ప గొప్ప మర్మాలు తెలియజేశారు ప్రభావ అవన్నీ కేవలం నాయన నీ స్వార్త ప్రకటించడానికి తప్పిపోయిన వారిని తండ్రి సరైన మార్గంలో పెట్టడానికే ప్రభావ చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికే ప్రభావ మీ యొక్క శక్తిని ప్రచురం చేయడానికి ప్రభా అనేకల హృదయాలలో అనేకల హృదయాలు కార్యసిద్ధి కలుగు చేయడానికి ప్రభావ కాబట్టి తండ్రి మేము ఆ రీతిగానే జీవించాలా ప్రభావ మిమ్మల్ని మాలో ఉంచుకుంటేనే ప్రభా ఆ శక్తి బయటికి వెళ్తుంది ప్రభావ కాబట్టి తండ్రి మేము ఆ రీతిగానే ఉండాల మిమ్మల్ని మీకు మిమ్మల్ని పోలి జీవించాలా ప్రభావ మీకు ఇష్టకరంగానే జీవించాలా ప్రాభ తండ్రి మాలో ఎక్కడ మీకు ఆయాసకరంగా జీవించడానికి వెళ్ళలేదు ప్రభావ మాలో తప్పులు ఉన్నాయి ప్రభావ ఇప్పటికీ మా శరీరంలో బలహీనతలు ఉన్నాయి ప్రభావ వాటి నుంచి నన్ను మమ్మల్ని విడిపించండి తండ్రి మీ పోలికగా మేము జీవించాలని సహాయపడండి ప్రభా అనేకులకు నాయన శక్తిగల స్వార్థను ప్రకటించే వాళ్ళని తండ్రి మీ చింతగా తీసుకొచ్చే కృపను అనుగ్రహించమని ఈ మాజాన కల సంఘంలో ప్రభావ మమ్మల్ని మరొకసారి హెచ్చరించినందుకు వందనాలు తండ్రి నన్ను ఒకసారి నేను మీరు జ్ఞాపకం చేసిన స్వార్థ చేయాలని చెప్పి నేను అందుకే మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ నీకు వందనాలు ప్రభా తండ్రి నీకెస్తుతులు నాయన స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా తండ్రి ప్రభా నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములో నా తండ్రి ప్రభ నీ కంటి పాప కాచి కాపాడి తండ్రి నాయన నీ రెక్కల కింద చేర్చుకొని మాకు ఆశ్రయం ఇచ్చి ప్రభా నా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు తండ్రి నీకెంతో వందనాలు ప్రభా నీకెంతో స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా ఈ ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటి నుంచి కూడా దాన్ని మీరే ముట్టి తాకి మీరు పొందిన గాయాల ద్వారా నాయన తండ్రి నాకు స్వస్థత నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యువగముల గాక అలెల్లుయ్యా తండ్రి ప్రభా ఇదిగో ప్రభా నైనా ప్రతిదినం నీ సన్నిధికి వచ్చినాం ప్రభా ఆ రోజు అలాగే ఈ రోజు కూడా నీ సన్నిధికి వచ్చినాం ప్రభా మీరు మాట్లాడినారు ప్రభా కాబట్టే ప్రభ విన్న వాక్యాలు మా హృదయంలో నాటబడాలా ప్రభ ప్రతి వాక్యంలో నాయన శక్తి ఉంది ప్రభా నీ సువార్తల్లో ప్రభా నీ మాటల్లోనే శక్తి ఎందుకంటే వాక్యమే మీరు ప్రభ కాబట్టే ప్రభా ఆ వాక్యం ప్రకటించే విషయంలో మేము ఏమాత్రం సిగ్గుపడకుండా ధైర్యంగా ప్రభాయినా నీ నీతిని నీ రాజ్యాన్ని మేము ప్రకటిస్తాం ప్రభా తండ్రి ఎక్కడ ప్రభాయినా తండ్రి మేము మనుషులను చూసుకుంటూ ముందుకు పోతే నేను ఒక అడుగు కూడా వేయలేం ప్రాభ కాబట్టే నేను నీ విశ్వాసంలో నీలో జీవిస్తూ నిన్ను వైపే చూస్తూ మేము ముందుకు పోయేలాగా మిరే నడిపించండి ఎక్కడ ప్రభా నాయనా తండ్రి ఎలాంటి హేతువులైనా ఎవరైనా మమ్మల్ని అడిగే ప్రతి ప్రశ్నలకి ప్రభ మేము నీ వాక్య ప్రకారంగా సమాధానం ఇవ్వాలా ప్రభ మేము నాయన సాత్వికముతో దీర్ఘశాంతముతో ప్రభా మీరు కలిగిన ప్రేమతో మేము ముందుకు పోయేలాగా నడిపించండి ప్రభా తండ్రి కాబట్టి నీ వాక్యమే రెండంచులకు అడ్గం ప్రభా కాబట్టి అదే ప్రభా ఆ వాక్యము మనుషుల హృదయంలో నాటబడితేనే మనుషుల్లో ఉన్న దుర్మార్గము కానీ దుష్టత్వం కానీ పాపం పోగలదు ప్రభా కాబట్టే ప్రభా తండ్రి నీ వాక్యం ప్రభా ఈ లోకంలో మేము నాటాలా ఆ వాక్యం అనే విత్తనం ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో మేము నాటాలా ప్రభా కాబట్టి నీ ఎవరు దున్నని వీడు భూములు మేము దున్నాలా నేనా మేము సేద్యం చేయాలా ప్రభా కాబట్టి మీరే సహాయం మీ కడవరి వర్షం తండ్రి మా మీద కుమ్మరించండి మీ పరిశుద్ధాత్మ శక్తి బలం మాకు మాకొచ్చే ప్రతి శోధనల్లో ప్రభా తండ్రి ప్రతి అపయ అపజయాల్లో ప్రభా మేము కృంగిపోకుండా ప్రభా ఆయన వాటిని ఒక సవాల్లాగా తీసుకొని మేము పోరాడలేగా ప్రభా తండ్రి మీరు సహాయపడండి కాబట్టే ప్రభా తండ్రి గలతీల పత్రికలో ప్రభా వాళ్ళు ఒకప్పుడు ఆత్మానుసారంగానే నడుచుకున్నారు ప్రభా కానీ పోను పోను పోను పోను ప్రాభ ఈ లోకానుసానుగా రీతిగా అయిపోయినారు ప్రాభ అవును ప్రభా క్రైస్తవ లోకమే ఆ రీతిగా ఉంటది ప్రభా ఎక్కడ భక్తి కనిపిస్తుంది కానీ తర్వాత యథావిధి జీవితము ప్రభా నిర్లక్ష్యమైన జీవితము తండ్రి సోమరితనము బద్ధకం ఉంది కాబట్టే ప్రభా తండ్రి కృంగిపోతుంటారు ఏడుస్తుంటారు ప్రభా కాబట్టే ప్రభా నాయనా తండ్రి మేమైతే శరీరానుసారంగా మేము నడుచుకోకుండా ప్రభా శరీరానుసారమైన మనసు మాకు ఉండకుండా నాయన మీ ఆత్మానుసారంగా ఆత్మ విషయంలో మేము దీనత్వం కలిగి ప్రభా ఆత్మలో నాయన మేము అంచలంచలుగా ఎదిగిన ఆయన ప్రభా ఈ శరీరాన్ని శరీర క్రియలను అన్నిటినీ జయించే శక్తి మాకు అనుగ్రహించండి అది నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు ఉంటేనే ప్రభ కాబట్టి అప్పుడే మాకు శక్తి ఉంటది ప్రేమ ఉంటది ఇంద్రియ నిగ్రహం ఆత్మనే మీరు ఇచ్చినారు ప్రభ పిరిగి తనపు ఆత్మను మాకు ఇవ్వలేదు ప్రభ కాబట్టి ప్రతి విషయంలో తండ్రి ప్రభ నీలో ఆనందిస్తూ నీలో సంతోషిస్తూ ప్రతి విషయంలో ప్రభ నీ ప్రార్థన ద్వారా ప్రభాన నీకు మొరపెడుతూ నాయన నీ సహాయం పొందుకుంటూ మాకు శ్రమలు కానీ కష్టాలు కానీ ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ రోగాలు కానీ ఏవైనా కానీ ప్రభ వాటన్నిటినీ జయించుకుంటూ మేము ముందుకు పోయేలాగా ప్రభ మీరు నన్ను మమ్మల్ని నడిపించండి కాబట్టి మేము ఆత్మానుసారంగా నడుచుకునే జీవితం మాకు అనుగ్రహించండి వాక్యానికి అటుకట్టబడాలా మా జీవితం వాక్యంలో మేము అభివృద్ధి పొందాలా వాక్యమే మేము ధరించుకోవాలా ప్రాభ మాకు ఇంకా వేరే ప్రపంచమే లేకుండా వాక్యమే మాకు ప్రపంచంలాగా ప్రాభ దానిలో మేము జీవించాల ప్రాభ కాబట్టి నీలోనే మేము జీవించాల ప్రభ కాబట్టే ప్రభాతం అండి ఇంకా ప్రభా నాయన మాలో బలహీనతలు ఉన్నాయి ప్రభాతండ్రి ఇంకా శరీర సంబంధమైన విషయాల్లో ప్రభాతండి కొన్ని విషయాల్లో మేము ఇంకా నాయన పరిపూర్ణత రాలేదు సంపూర్ణత రాలేదు ప్రభ మీరే నాయన మీరు పరిపూర్ణలు కాబట్టి మమ్మల్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా మార్చండి ప్రభా మీ కొరకు నాయన సాక్షులుగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభ కాబట్టి దానియల్ గ్రంథంలో ప్రభా వాడిని భక్తులను ఎట్లా నల్గబొడుతుండో ప్రభ వాడి మీద వాడి అనుచరుల మీద ప్రభా ఈ అబద్ధ బోధ మీద ప్రభ ఆయన సైతాన్ని మీరు కలవరసలులో చితక తోకినారు ప్రాభ కాబట్టి మేము కూడా చితక తొక్కాల ప్రాభ వాడు ఏసే ప్రతి కుయిత్తులను ప్రభా ఈ వాక్యమే మాకు రెండు అంచుల ఈ వాక్యమే మాకు సర్వాంగ కవచము ఈ వాక్యమే మాకు జీవనము ఇదే ప్రాభ ఈ వాక్యం ద్వారా వాడిని మేము జయించాల ప్రాభ నీ వాక్యమే మమ్మల్ని నాయన తండ్రి విజయానికి చేరుస్తుంది ప్రాభ కాబట్టి నీ వాక్యంలోనే మమ్మల్ని స్థిరపరచు ప్రాభ నీ వాక్యంలోనే అభివృద్ధి పరచు నీ వాక్యాన్ని చూడగలిగే ఆత్మీయ అనుగ్రహించు ప్రాభ అర్థం చేసుకునేలాగా ప్రాభ మనస్సు అనుగ్రహించు నేను ఇవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలనే నాయన ఇవన్నీ రాయబడినాయి ప్రాభ కాబట్టి మీ ఆత్మ అనుగ్రహించి ప్రతి వాక్యం మేము చూడగలిగేలాగా అర్థం చేసుకునేలాగా గ్రహించి చదివి నాయన ఈ లోకంలోకి విశదీకరించి నీ సువార్తని ప్రకటించేలాగా ప్రాభ బలహీనమైన మనుషుల్ని మేము బలపరచాలా ప్రావా గాయపడిన వారు ఉన్నారు ప్రాభ తండ్రి కబట్టే ప్రభా నైనా సర్వలోకానికి వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళి నడిపిస్తే అక్కడికి వెళ్ళి నీ సువార్త ప్రకటించి ప్రభా నీకు మహిమకరంగా తీసుకునేలాగా ప్రభా నీ చిత్తం ఈ లోకంలో మేము నెరవేర్చేలాగా ప్రతి విషయంలో ప్రభా నాయన మాకు ఎన్ని శ్రమలు వచ్చినా అది విధేయతతో వచ్చే శ్రమలు మాకు ఆనందకరం ప్రభా కాబట్టి విధేయతతో మేము శ్రమలు పొందినా ఆ ప్రతి శ్రమంలో మీ ఆదరణ మాకుంటుంది మీ కృప ఉంటుంది మీ కనికరము మీ జాలి మాకుంటుంది ప్రభా ప్రతి విషయంలో మీరు మాకున్నారు ప్రభా నిన్నటి దినం కూడా మీరు చెప్పినారు వాళ్ళు ముగ్గురు అగ్నిలో పడబోయబడిన నాలుగో వ్యక్తిగా మీరు ఉన్నారు ప్రాభ కాబట్టి నీ బిడ్డల వెంట ఎప్పుడు మీరు మాతోనే సదాకాలం ఉన్నారు ప్రాభ అప్పుడు వాళ్ళకు తోడై ఉన్నావు ఇప్పుడు మాకు కూడా తోడై ఉన్నావు ప్రభా మేము ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ ప్రభా ఆ స్థితిలో నీ మీద నమ్మకం పెట్టి నిన్ను ఆశ్రయం చేసుకొని నీ రెక్కల కింద ఉంటూ ప్రభా నాయన నీ శక్తి పొందుకుంటూ నీ కొరకు మేము నిలబడి అనేకులని నాయన నీ తట్టు రక్షణలోకి నడిపించేలాగా ఈ మతపరమైన జీవితము ఆచారబద్ధకమైన జీవితం ప్రభా నామమాత్రపు క్రైస్తవ జీవితము వేషధారణ జీవితాలు జీవించే వాళ్ళందరినీ ప్రభా సంపూర్ణ సత్యంలోకి నీ వైపు మేము మళ్లించేలాగా నీ వైపు వాళ్ళని తిప్పేలాగా ప్రభా మీరే ప్రభాయన మమ్మల్ని నడిపించి మా మార్గము త్రోభ మీరు సరళం చేసి నేను మీరు ఆకడికి మమ్మల్ని సిద్ధపరచుకున్నవ తండ్రి మేము అనేకులను సిద్ధపరచాలా ఈ విన్న వాక్యం ప్రభా మా హృదయంలో నాటబడి అది స్థిరపరచబడి నాయన స్థిరత్వం నాయన నీ వాక్యంలో మాకు అనుగ్రహించి ప్రభ ప్రతి విషయంలో ప్రభా నీకు మేము మహిమకరంగా జరిగించేలాగానైనా మమ్మల్ని నడిపించమని తండ్రి వాక్యం ద్వారా ఎంతగానో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు ప్రభా మేము ఏ విషయంలో సిగ్గు పడనక్కర్లేదు అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి విషయంలో మీరు మాకు తోడున్నారు ప్రభా మీరు మాతోనే ఉన్నారు మాలోనే ఉన్నారు కాబట్టే పౌలు ఇక మీదట జీవించు వాడను నేను కాదన్నాడు ప్రాభ కాబట్టి పౌలు మీలో జీవించిండు ప్రాభ మీరు పౌలులో జీవించిండు ప్రభా అలాంటి జీవితం మాకు అనుగ్రహించు ప్రభా మేము నీలో ఉండాలా నువ్వు మాలో ఉండాలా ప్రాభ అప్పుడే ఈ లోకాన్ని మేము జయించగలం ప్రాభ ఈ లోకమంతా నీ వాక్యంతో నింపగలం ప్రాభ కాబట్టి మాలో జీవించమని మాలో నివసించమని ప్రభా తండి ప్రతి విషయంలో ప్రభావ మీరు మాకు తోడుగా సహకారిగా ఉండి తీసేయండి ఈ వాక్యం మాకు వేలు కలిగించి ఈ వాక్యం ప్రభావం ధ్యానం చేయాలా ప్రకటించేయాల మంచి వాసన చేసిన వాసన గొప్ప జలం కనికలించి ఆత్మతరు నడిపించండి అలానే వైరస్ బలం కొట్టి స్వసపరిచి నాజీమానికి శం చేస్తాం కేపీఎం కుటుంబాత్మ కంచేసి కాచి కాపాడి అక్కడ ప్రభా సేవలో పోయింది అక్కడ మీ అబ్దుకాల కరెంట్ జరిగేసి కరెంట్ చేసి వాక్యం మాద్రం పెట్టి అలానే మీ సేవ కోసం స్థిరపరిచి వాక్యాల ద్వారా బలపరచమనేసి అమ్మ మాపర్లో కొత్త పరిశుద్ధుడైందేవా ఏసై అన్న ఆయన రక్షక మేమందరం కూడుకొని ప్రే చేసుకోవడానికి అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలుసాయి ఎందరెందరైతే ప్రభ అనారోగ్యాలతో డిసీజెస్ తో బాధపడుతున్నారు వారికి మీరే మంచి స్వస్థతను ఆరోగ్య బలంలను అనుగ్రహించండి ఈ గ్రూప్ సభ్యులను కాపాడండి సయ మీరు ఎక్కడ చాటునో భద్రపరచండిసయ సాతానుడు ఎన్నో కుతంత్రాలు పన్నుతున్నాడేసయ మీ ప్రభ అతంత్రాలకు మేము బలి కాకుండా ప్రభ మీ రాజ్యంలో ప్రభా వారసులుగా ఉండులాగా అనుగ్రహిస్తారని వాక్యానుసారం అనే జీవితాన్ని మాకు అనుగ్రహిస్తారని ఈ కొద్ది వినపములు క్రీస్ తీసునామం పెట్ట పాప న తృనయంగా వేడుకొంచుకున్నాను దేవ ఓమెన్ మనోజ్ ఆశీర్వాదం జీవన కృపా సమాధానం మన చిన్న గుంపు మన వైరస్ మనందరితో ఉండగాక అందరికి ప్రైజ్ బైడ్ ఉండే బ్రదర్లేదు